స్తోత్రం నైనా పరిశుద్ధుడా సరశక్తి మంతుడా జీవంగల తండ్రి వందన స్తోత్రంలు చెల్లిస్తున్నాం నాయన ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే కొట్లాది వందనాలు ప్రభ యేసు ప్రభా నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం నేవ ఈ రాత్రి కాలం అందు ప్రభా రాణిపెట్టి తొందరగా ఆటంకాలను తొలగించండి ఇచ్చిన ధన్యతను బట్టి నీకే కొట్లాది వందనాలు ప్రభావ మమ్మల్ని యేసుకృష్ణ నామం కృపలు బొమ్మల భద్రపరిష తండ్రి నీకే స్తోత్రం నాయన మమ్మల్ని ఎంతోగానే దీవించి ఆశీర్వదించే తండ్రి నీకే వందనడు ప్రభ వాక్యం మీరు మాతో మాట్లాడండి ప్రభా నిస్వారాన్ని మాకు వినిపింపచేయండి ఏసు ప్రభ ఇంకా ఏసుకృష్ణనాముల మా జీవితాన్ని ఇంకా మమ్మల్ని సరిచేయండి ప్రభా పరిశుద్ధంగా జీవించాల ప్రభావ మాలో ఎటువంటి పాపం లేకుండా సహాయపడండి వాక్యం చేత శుద్ధీకరించండి ఏసు మాతో మాట్లాడండి ఇంకా మమ్మల్ని బలపరిచి దీవించి మీరు మమ్మల్ని సిద్ధపరచుకోండి ప్రభావ తండ్రి నీకు వందనాలను స్తోత్రం రచలిస్తాం ఏసుప్రభ నా అనబడి తొందరగా నడిపించండి వచ్చిన పత దీవించండి ఆశీర్వదించి సంపూర్ణంగా స్వస్థత విడుదల దించండి ఏసుప్రభ మీరే కారం జరిగించిన నామకే మేమ తెచ్చుకోండి ఏసు కృష్ణ అడిగి తండ్రి ఆ మేన్ దీపా సిస్టర్ పాట పాడండి సిస్టర్ మంచికా పరిణా కు ఏనాధనా ఓ ఆరాధనా స్తు ఆరాధనా కో ఆరాధనా స్థుతి ఆరాధనా నీకే ఏ హోవ రువా నా మంచిక పరిణా కో ఏమి లేదు ఏ హోవ దేవురు నా లో డజేసి నన్ను పోషి చును శాంతి జల మూల జరి పి దాహీ చును ఆచి కలను పరో డేసి నన్ను పోషి చును राघ मुती चढु नी नामम भटे नीति मार्गमूलो नन्नु नडपिंचुनु नी नामम भटे नीति मार्गमूलो नन्नु नडपिंचुनु आराधना ओ आराधनास స్తతి ఆరాధనా నీకే ఆరాధనా ఓ ఆరాధనా స్తు నీకే శత్రుఘుళుటో భోజనము తీ నా తల షేకం చేసి శత్రువుల ద్రుటానాభోజనము సీద్ర పరచితివీన తునా అంటున్నా అభిషేకం చేసి వీ నే వృద్ధకుములు కృపాశే మూలై రావంతే నే మందిర నివాసము చేసేతను ఆరాధనా ఓ ఆరాధనాస్తుతి ఆరాధనానికే ఆరాధనా ఓ ఆరాధనాస్తుతి ఆరాధనానికే లో నన్ను చూచువాడు ఎల్లో నీ వేణయ్యా పిల్లచిన తోడునే నా చెంత చేరి బలపరుచు ఎరా ఉంట నా దొక్కలో నన్ను చూచువాడవు ఎల్లో నీ వేణయ్యా పిల్లచిన నా చెంత చేరి బలపరుచుయే బినే జరా ఒంటరిగా ఉన్న పరునా తోడు నడుచే కేంటరిగా ఉన్న కొరునా తోడు నడుచే కే ఆరాధనా ఓ ఆరాధనా సతి ఆరాధనా రాధనా ఓ ఏహో ఆరాధనా స్తు నా మంచికరి క్వేమి దేవుడు హేడు నా పరినా కోత లేదు ఆరాధనా ఓ ఆరాధనా స్థుతి ఆరాధనా నీకే ఆరాధనా ఓ ఆరాధనా స్థుతి ఆరాధనా నీకే అలాగే ప్రైజ్ నోడక మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన ఏస్రీస్తు నామంలో ఈ యొక్క ఆరాధనలో ఉన్న మీ అందరికీ నా శుభవందనాలు అలాగే నాకు ఈ అవకాశం కల్పించిన స్వరాజ్ బ్రదరికి క్యాతరీనా కూడా నా వందనాలు ఈ అవకాశం ఇచ్చిన దేవునికే మహిమ కలుగును గాక ప్రేమ కృప కనికరం తండ్రి జీవం కలిగిన దేవ ఏసయ్య నీకు వందనాలు తండ్రి ఈ గడిచిన కాలం తండ్రి ఈ దినం వరకు ప్రభ నీ కృపలో తండ్రి ఏసయ్య మమ్మల్ని కాచి కాపాడినావు ప్రభ ఇది కూడా తండ్రి రాత్రికాల సమయంలోనైనా నీ సన్నిధిలో మేమున్నాం నీ పాదాల వద్దకు మేము వచ్చినాం ప్రభ నీ ఒక స్వరం విరుటకు ప్రభ కబట్టి నా స్వనీతిని స్వబుద్ధిని మీరు తొలగించండి నా ప్రవర్తన అంతటెందుకు ప్రభ నీ అధికారానికి లోపరుచుకుంటున్నాను ప్రభ నాయన మీరు నా స్థానంలో నిలబడి ప్రభ నన్నొక పాత్రగా తీసుకొని మీరు వాక్యాన్ని ద్వారా మాతో మాట్లాడండి వినగలిగే చెవులు గ్రహించగలిగే మనస్సు సాత్వికంతో నీ అంగీకరించే హృదయం ఆ వాక్యాన్ని విని గ్రహించి మమ్మల్ని మీకు తగినట్టుగా మార్చుకునే జీవితం ఇక్కడున్న నాకును మా అందరికీ మనం మిరే దయచేయమని ఏసుక్రీస్తు నామంలో తండ్రి నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె యాకోబు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదిహేడో వచనంలో ఏముందంటే యాకోబు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదిహేడో వచనము అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒట్టిగా ఉండి మృతమైన దగును అలాగే యాకోబు రాసిన పత్రికలోనే రెండో అధ్యాయం ఇరవయో వచనము ఇరవై వచనం వ్యర్థుడ క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసు తెలిసి గుణ కోరుచున్నావా అలాగే యాకోబు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఆరు వచ్చినంలో ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతము అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము కాబట్టి ధ్యానించే అంశం ఏంటంటే చూడండి క్రియలు అనే అంశం గురించి ఈరోజు మనం ధ్యానిస్తున్నాం చూడండి ఈరోజు చాలా మంది దేవుని విశ్వాసం ఉంటది ఎంతోమందికి ఆశ కూడా ఉంటుంది చూడండి ఆదివారము దేవుని చర్చికి వెళ్ళే ఎంతో మంది ఉంటారు ఎందుకంటే వాళ్ళు క్రైస్తవులు కాబట్టి ప్రతి ఆదివారం అది విశ్రాంతి దినం కాబట్టి ఆ దినం దేవుని సన్నిధిలోకి పోవాలా లేకపోతే నాకు ఏదో ఒకటి మంచి జరగదు అని వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి నేను క్రైస్తవుని కాబట్టి ఉదయాన్నే ప్రార్థన చేసుకోవాలా తర్వాత యథావిధిగా జీవించాలా అని అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే విశ్వాసం అనేది అందరిలో ఉంది నాలో ఉంది చాలా మందిలో ఉంది లోకంలో ఎంతో మంది యేసుక్రైస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి మారుమనసు పొంది యేసుప్రభు నామమున ఎవరైతే బాప్తిసం పొందినా వాళ్ళందరికీ దేవుని పట్ల విశ్వాసం ఉంది ఇంతవరకు దేవుడు మనుషుల పట్లనే ఉన్నాడు బాగానే కానీ క్రియలు లేని విశ్వాసము అది ఒట్టిగా ఉండి మృతమైపోతుందంట అంటే మనం శరీరంలో ఉన్నాము కానీ మనలో ఆత్మ లేకపోతే జీవం లేకపోతే నీ శరీరం ఉండి కూడా ఏమన్నా లాభం ఉంటుంది అలాగే మనలో విశ్వాసం ఉంది కానీ క్రియలు లేకపోతే దేవుని పట్ల నువ్వు ఎలా నడుచుకోవాలా ఎలా జీవించాలా ఎలా ఉండాలా అన్నది ఎలా తెలుస్తుంది విశ్వాసం ద్వారా తెలియదు అన్నట్టు నడిచే నడవడిక ప్రవర్తన నీ మాట తీరుగాని ప్రతిది నీ యొక్క ప్రవర్తన ఫలమును బట్టి తెలుస్తుంది అన్నట్టు మంచివాడివా చెడ్డవాడివా ఈరోజు చెడ్డవాళ్ళు ఏసుప్రభుని నమ్ముకునే వాళ్ళు లేరా త్రాగుబోతులు ఏసుప్రభుని నమ్ముకొని లేరా త్రాగుబోతులు కూడా వాక్యాన్ని చెప్పేవాళ్ళు లేరా విశ్వాసం ఉంది కాని క్రియలు దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నాయా లేవా అన్నది పరిశీలించుకోవాలి చూడండి నీకు విశ్వాసం ఉండి నీ జీవితము ఏసుక్రీస్తు ప్రభుకి మాదిరిగా ఉండకపోతే నువ్వు క్రీస్తుని పోలి నడుచుకోకపోతే ఏసుక్రీస్తు ప్రభు ఎందు నువ్వు భక్తి కలిగి ఉండకపోతే ఏసుక్రీస్తు ప్రభు తాను సెలవిచ్చిన ప్రతి మాట విని నువ్వు నువ్వు ఎన్ని ఉపవాసాలు ఉన్నా ఎన్ని ప్రార్థనలు చేసినా నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నా కానీ అది వ్యర్థమే అని చెప్తున్నాడు దేవుడు ఎందుకు చూడండి క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదంట ఎంత ప్రాయాసడినా అది వ్యర్థమే అంటున్నాడు దేవుడు అది మృతము అంటున్నాడు కాబట్టి ఈరోజు మన జీవితంలో మనము ఎలా ఉన్నాం అన్నదే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు నీ క్రియలు ఎందుకంటే నీ విశ్వాసాన్ని బట్టి కాదు జీవగ్రంథంలో లెక్కించబడేది నీ క్రియలను బట్టి ఇది క్రైస్తవులమైన మనం ప్రతి దినము ఆయన ఎట్లా మరువకాని జ్ఞాపకం చేసుకుంటాడో నిత్యం మన పట్ల క్రైస్తవులమైన మనము ఇది మర్చిపోకూడదు నేను నమ్మకం కలిగిన వాణ్ణి విశ్వాసం ఉంది యశుప్రభు పట్ల నమ్మకం ఉంది విశ్వాసం ఉంది కానీ నీ జీవితం బాగలేదు నువ్వు కలిగి ఉన్న ఆలోచనలు బాగలేవు నువ్వు కలిగి ఉన్న తలంపులు బాగలేవు నీ హృదయ స్థితి బాగలేదు నువ్వు నడిచే మార్గం బాగలేదు నీ హృదయ స్థితి బాగలేదు నీ సాక్ష్యం బాగలేదు నీ నడవడిక నీ ప్రవర్తన ఏది బాగలేదు కానీ దేవుని పట్ల నీకు విశ్వాసం ఉంది నమ్మకం ఉంది దాని ద్వారా నీకేమన్నా మేలు మనకి జరుగుతుందా కాబట్టి విశ్వాసాన్ని బట్టి కాదు నీ క్రియలను బట్టి జీవగ్రంథంలో లెక్కించబడతాది కాబట్టి ఈ క్రైస్తవులమైన ఈ విషయంలో బహుజాగ్రత్త కలిగి ఉండాలా ఎందుకంటే ప్రాణం లేని శరీరము ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము చాలా మంది ఆదివారం వస్తే చర్చలో కనపడతారు ఎన్ని సమయాలు ఎన్ని పరిస్థితులు ఉన్నా ఎందుకు వస్తారు ఈరోజు దేవుని సన్నిధికి మనుషులు ఎందుకు వస్తున్నారు వచ్చి ఆయన ఎలా నాతో మాట్లాడుతున్నాడు నేను ఎలా ఉండడం దేవుడు ఇష్టపడుతున్నాడు అని విని ఆయన ఇష్టానికి తగినట్టుగా జీవించడానికి ఆయన సన్నిధిలో వచ్చే వాళ్ళు ఉన్నారా లేదా అవసరాలను బట్టి అక్రతలను బట్టి సమస్యలను బట్టి లేదా నువ్వు కలిగి ఉన్న స్థితిగతులను బట్టి దేవుని సన్నిధికి వచ్చేవాడిలాగా ఉన్నావా నీ విశ్వాసం ఎలా ఉంది నువ్వు కలిగి ఉన్న సమస్య నువ్వు కలిగి ఉన్న స్థితి నువ్వు కలిగి ఉన్నది ఏదైనా అది ఉండొచ్చు పోవచ్చు కానీ నువ్వు దేవుని సన్నిధికి ఎలా వస్తున్నావు దేని పట్ల వస్తున్నావు అన్నది చాలా ప్రాముఖ్యమైందన్నట్టు ఎందుకు దేవుణ్ణి ఎందుకు రావాలా ఆయన మాట్లాడతాడు కాబట్టి నీ జీవితాన్ని చూపిస్తాడు కాబట్టి నువ్వు ఎలా నడుచుకోవాలో యేసు నేనే సత్యము మార్గము జీవం అన్నాడు కాబట్టి ఆయన సత్యంలో ఎలా ఉండాలా ఆయన మార్గంలో ఉంటేనే ఆయనలో ఉన్న జీవం నీలో ఉంటది కాబట్టి చూడండి ఈ వాక్యం చూస్తే మనము తేతురు రెండో పత్రిక చూడండి కొన్ని ప్రాముఖ్యమైనవి ఇవి మీకు చదివంగానే అర్థమైపోతుంది ఎందుకంటే మనం అందరం దేవుని సేవకులం కాబట్టి చూడండి పేతులు రాసిన మొదటి పత్రిక కొన్ని విషయాలు చూడండి రెండో పే రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం ఐదో వచనంలో ఆ హేతువు మీ మట్టుకు మీరు కాబట్టి ఈ వాక్యం ఎవరి గురించి మాట్లాడుతుంది అంటే ధ్యానించే వాళ్ళైనా ప్రతి ఒక్కరికి ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై రెండోది మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానము నందు ఆశా నిగ్రహమును ఆశా నిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని అలాగే భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ దయను అమర్చుకొనుడి అంటే అమర్చడం అంటే మీకు తెలుసు కదా ఒకదాని తర్వాత ఒకదాన్ని ఒకదాన్ని అమర్చుకోవడం అన్నట్టు కాబట్టి ఇవి ఏంటివి అంటే నీ క్రియలు అన్నట్టు చూడండి రెండో పేతులు రాసిన రెండో పత్రిక ఒకటిలో ఎనిమిది ఇవి మీకు కలిగి అంటే ఇవన్నీ నువ్వు అమర్చుకొని నువ్వు ఎప్పుడైతే ఈ గుణగణాలు ఈ క్రియలు నువ్వు కలిగితే విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసు గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్పలులైనను కాకుండా చేయును కాబట్టి బెర్దుడ క్రియలేని విశ్వాసము నిష్ఫలమైనదని కోరుచున్నావు అన్నాడు అంటే ఇవి నువ్వు కలిగి ఉండకపోతే ఈ క్రియలు ను కలిగి ఉండకపోతే నువ్వు దేవుని యొక్క అనుభవ జ్ఞానం విషయంలో నువ్వు సోమరి విశ్వాసం ఉండి కూడా ఏం దేవుని గురించి నువ్వు తెలుసుకోలేదన్నట్టు అలాగే నిష్ఫులైన కాకుండా చేయు ఎందుకు ఇవి ఎవరికి లేకపోవునో అంటే ఏవి వీటి గురించి మనము లోతుగా చూద్దాము ఇవి ఎవరికి లేకపోవునో వాడు అంటే ఎవరు రక్షింపబడి యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడుగా అంగీకరించి పాపినైన నన్ను చూడండి నా పాపముల నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు నశించిపోతున్న నన్ను ఎక్కడికి నశించిపోతానంటే నరకంలోకి అక్కడ వేదనకరమైన స్థలంలోకి నేను పోకూడదు ఎందుకు అగ్ని ఆరదు పురుగు అది అతి భయంకరమైన శ్రమం కాబట్టి ఈ లోకంలో ఉన్న సమస్త మానవాళి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించక మునుపు ఈ లోకంలో కుమారుడిగా రాక మునుపు ఈ లోకంలో మనుషులందరూ ఎట్లా ఉన్నారు అపరాధాల చేత పాపాల చేత చచ్చిన వారిలాగా ఉన్నారు నశించిపోయే ఉన్నారు నరకంలోకి పోయే వారి లాగా ఉన్నారు ఎంత భయంకరమైందంటే అరికాలు మొదలుకొని నడినత్ వరకు మన దేహమంతా ఆ అగ్నిగొండంలో కాల్చివేయబడుతుంటే చూడండి ఎంత యాతనుంటది అది ఎంత వేదన ఉంటది చూడండి అది అతి భయంకరమైన శ్రమ కదా మన జీవితంలో మనం ఉదయ సమస్యలకే చిన్న చిన్న వాటికే తట్టుకోలేకపోతున్నాం ఒక రోజు రెండు రోజులు ఉండే సమస్యలను కూడా ఎదిరించలేకపోతున్నాం కానీ ఇది ఎన్నాళ్ళు దానికంటూ ఒక ముగింపు లేదు కదా కాబట్టి అలాంటి భయంకరమైన శ్రమలోకి ఎవరు పోకూడదు ఎవరు నశించిపోకూడదు అని తండ్రి తలంచిండు కాబట్టే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపిండు కాబట్టి మనమంతా అపరాధాల చేత పాపాల చేత చచ్చని ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు మనల్ని చూసి జాలిపడ్డాడు ఎందుకు మనం కలిగి ఉన్న శ్రమ ఎలాంటిది మనుషులు ఆయన ఈ లోకంలోకి రాకపోతే ఆయన తన పా తన ప్రాణాన్ని త్యాగం చేయకపోతే తాను మరణించకపోతే తన మరణం ద్వారా అనేకులు రక్షింపబడకపోతే అది ఎంత భయంకరమైన శ్రమ కాబట్టి ఆయన జాలిపడ్డాడు కాబట్టే కరుణా సంపన్నుడై ఉండి ఆయన ప్రేమ చూపించండు ఆ ప్రేమ ఎన్నటికీ ఎప్పటికీ అది మరవలేనిది అంత గొప్ప ప్రేమ పాపులమైన మన పట్ల కనబరిచిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ప్రేమాస్వరూపి ఆయన ని వర్ణించడం ఆయన ప్రేమను వర్ణించడానికి ఈ లోకంలో ఏది సరిపోదన్నట్టు అంత ప్రేమ కలవరిసిరిలో మన కొరకు ఎంతగానో బాధపడేలాగా శ్రమ మనం ఎంతగానో ఆయన నిందల పాలయ్యేలాగా అవమానాల పాలయ్యేలాగా ఆయన దూషించబడినా ద్వేషించబడినా నోరు మెదపలేదు అంతగా తన యొక్క దీర్ఘశాంతాన్ని ఓపికను ఓర్పుని సహనాన్ని ఆయన కనబరిచినాడు కాబట్టి ఆయన మరణం ద్వారా యేసుక్రీస్తు ప్రభుని లోకరక్షకుడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారానే నా పాపములకు నా అపరాధములకు క్షమాపణ ఆయన ద్వారానే నాకు పరిశుద్ధత ఆయన ద్వారానే నాకు పరలోక రాజ్యానికి మార్గము ఆయన ద్వారానే తప్ప నాకు వేరొక మార్గము లేదు అన్న సత్యాన్ని విన్న మనం పాటించినాం కాబట్టే మారుమనసు పొందినం క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించినాం నేను పాపిని ప్రభు అని ఆయన సన్నిధిలో మన పాపాలు ఒప్పుకున్నాం ఆయన ద్వారా పాపాలకు ప్రాయచితం పొంది ఏసు క్రీస్తు బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ అనే వరము మనం ఉచితంగానే పొందుకున్నాం కాబట్టి వాళ్ళు ఎవరైతే రక్షింపబడిన వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు వాడు తన పూర్వపాపములకు పేతులు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనంలో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి ఏ శుద్ధి నిన్ను అనువనువును ఆయన రక్తంలో కడిగిండు ఆయన నిన్ను పరిశుద్ధపరచబడి కదా నువ్వు శుద్ధి అయినావు నీలో ఎలాంటి చెత్త చదారము మాలిన్యం లేకుండా తన అమూల్యమైన రక్తము చేత యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను ఆయన నమ్మి పాప్తీసం పొందిన వాళ్ళందరినీ ఆయన శుద్ధీకరించి కడిగి పవిత్రపరిచిండు పరిశుద్ధపరిచిండు నీ పాపాల నుంచి నిన్ను శుద్ధి చేసిండు నువ్వు ఎలా ఉన్నావు రక్షింపబడిన తెల్లగా మెరుస్తున్నావు అంత రక్షణ వస్త్రాలు నీకు అనుగ్రహించి వాళ్ళు ఎలా ఉన్నారంట పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి అంటే నేను రక్షింపబడినాను నేను పాపాల నుంచి ప్రాయచితం పొందినాను యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన రక్తంలో కడగబడడం ద్వారా ఆయన నీ అంగీకరించడం ద్వారా ఏసుక్రీస్తు నామమున నేను బాతీసం పొందడం ద్వారా నేనేమైనానంటే పరిశుద్ధపరచబడినాను నేను రక్షింపబడినాను పాపముల నుండి విడుదల పొందినాను నిత్య నేను వెళ్ళినాను ఆయన రాజ్యంలో వారసుడిగా నేను చేర్చబడినాను ఆయన కుమారుడిగా నేను చేర్చబడినాను అన్న సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును గుడ్డివాడికి కనిపిస్తుందా కొంత మసుకుంటేనే కళ్ళ ముందున్నది కూడా కనిపించదు అలా అయిపోతారంట ఎవరు ఆ పైనన్న క్రియలు లేని కాబట్టి పేతులు రాసిన రెండో పత్రిక పేతులు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం పదో వచనంలో అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరీ జాగ్రత్త ఆయన మిమ్మల్ని పిలిచింది మనం అపవిత్రులుగా ఉండడానికి కాదు మనం ఉగ్రత పాలవడానికి కాదు నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి నువ్వు రక్షింపబడడానికి నీ ఆత్మ నిత్య నరకంలోకి కొనిపోబడడానికి కాదు నీ ఆత్మ ఆయన రాజ్యంలో ఉండడానికి కాబట్టి నువ్వేం చేయాలా నీ పిలుపును నీ ఏర్పాటును నిశ్చయం చేసుకోవాలా యేసు ప్రభు నిశ్చయముగా అంటే ఆయన మాట అది ఖచ్చితంగా రూఢీగా జరుగుతుంది అన్నట్టు అట్లా నువ్వు రూఢీగా ఉండాలన్నట్టు మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడు నువ్వు పైన చూసినాం కదా అలాగునా మన ప్రభువును రక్షకుడునైన యేసు యొక్క నిత్య ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును లేకపోతే నువ్వు దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు అని దేవుని వాక్యం చెబుతుంది చెప్పండి ఈరోజు ఇలాంటి క్రియలు మనం కలిగి ఉన్నామా మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారాయి కాబట్టి ఎలా జాగ్రత్త పడాలా చూడండి దీని గురించి మనం చూస్తే ఈ క్రియలు మనలో ఉన్నాయలే మొదట పిలిపికు రాసిన పత్రిక రెండో అధ్యాయము పన్నెండో వచనంలో కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకుని ఇది జాగ్రత్త పూర్ణముగా జాగ్రత్త ఈ లోకం పట్ల ఆశగలగడు ఇళ్ళకం పట్ల వ్యామోహం కలగడు శరీరేచ్చల పట్ల వ్యామోహం కలిగి ఉండడు శరీరానుసారమైన మనసు కలిగి ఉండడు శరీర కోరికలు నెరవేర్చుకునే విషయంలో మనసు కలిగి ఉండడు ఇవన్నీ ఎలాంటివి చూడండి కాబట్టి నీ రక్షణను నువ్వు కొనసాగించుకోవాలా నువ్వు పూర్ణ జాగ్రత్త గలవాడై ఉన్న ఎలా ఉంటాడంటే వాడి క్రియాఫలం ఎలా ఉంటుందంటే మొదట వాడు నేను రక్షింపబడినాను యేసు ప్రభు కృప ద్వారా నేను విమోచించబడినాను ఆయన ద్వారా నేను ఆత్మచేత పరిశుద్ధాత్మ చేత నేను ముద్రించబడినాను నేను పరిశుద్ధుడిని పరిశుద్ధుడైన ఏసుక్రీస్తు ప్రభు యొక్క నేను కుమారుణ్ణి ఆయన నామమున బాప్తిసం పొందడం ద్వారా ఆయన మరణ భూస్థాపితంలో పాలు వాడిని ఆయనతో కూడా నేను పాపముల విషమై మృతి పొందిన వాడిని సమాధి చేయబడినని ఆయన ఎట్లా మూడో దినాన లేపబడిండో ప్రభుతో కూడా మూడో దినమున నేను లేచి పరలోక తండ్రితో పాటు కూర్చున్నవాడను కాబట్టి నేను పరలోకవాసిని భూలోకవాసిని కాదు నేను ఆత్మ సంబంధమైన వాడిని ప్రకృతి సంబంధమైన వాడిని కాను శరీర సంబంధి అయిన వాడిని కాదు కాబట్టి నా పౌరస్థితి పరలోకంలో దాచిపెట్టండి ఇక్కడ నేను ఒక యాత్రికుణ్ణి కాబట్టి ఇలాంటి వాళ్ళు ఈ లోకం వైపు ఆకర్షింపబడరు ఈ లోకంలో ఉన్న వాటి పట్ల ఆకర్షింపబడరు చూడండి ఈరోజు ఎంతమంది వాళ్ళ సొంత రక్షణను కొనసాగించుకుంటున్నారో లేదో ప్రభు ఈరోజు ఈ రాత్రి కాలంలో నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు పూర్ణ జాగ్రత్త కలిగే వారు ఎలా ఉంటారు వాళ్ళ యొక్క సొంత రక్షణను దేవుని పట్ల భయము వనుకు ఎందుకు భయం ఉండాలా ఎందుకు నీకు వనుకు ఉండాలా అయ్యో నేను షుగర్ పేషెంట్ని ఈ ట్యాబ్లెట్ ఈ స్వీట్ తింటే నా షుగర్ అమాంతం పెరిగిపోతుందన్నవాడు దాన్ని ముట్టుకోవడానికి భయపడతాడు కాబట్టి నేను రక్షింపబడిన వాడిని యేసుక్రీస్తు ప్రభు ద్వారా విమోచించబడిన నా పాపములకు నేను ప్రాయచిత్తములు అందిన ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడిన నేను ఈ లోకంలో ఈ లోకరీతిగా నేను ఉంటే శరీర ప్రకారంగా నేను ఉంటే నా శిక్ష ఎంత భయంకరంగా ఉంటది అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటూ ఉండనంట అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అతి భయంకరమైన శ్రమ కదా దానిలోకి నువ్వు పాత్రుడు అవుతావు కాబట్టి అందుకు నువ్వు భయముతో వణుకుతో నీ సొంత రక్షణను కొనసాగించుకోవాలా అలాగే హిబ్రిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదకొండో వచనంలో కాబట్టి అవిధేయత వారు పడిపోయినట్లుగా ఎవరు రక్షణను కొనసాగించుకొని వాళ్ళు ఎవరు అవిధేయులు అన్నట్టు ఏసుక్రీస్తు ప్రభు ఎందు కలిగిన వాళ్ళు కాదన్నట్టు ఎవరైతే వారి సొంత రక్షణను కొనసాగించుకోలేకుండా పాపానికి ఆ దానికి దాసులై లోబడి దానికి ప్రకారంగా జీవించే వాళ్ళందరూ అవిధేయతలో ఉన్నవాళ్ళు పడిపోతారన్నట్టు చిన్న చెడు ఆ చెడు వల్ల నేను రక్షింపబడిన వాడిని నేను యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వాడిని పరిశుద్ధపరచబడిన జ్ఞానం లేదన్నట్టు ఆ చిన్న చెడు అలవాటు ద్వారా చూడండి వాళ్ళ రక్షణను పోగొట్టుకొని పాపం చేస్తున్నారు ఈరోజు ఎంతమంది లేరు అట్లా మనలో లేరా మనం ఒకనొక సమయంలో మనమలా అలా లేదా నువ్వు అవిధేయతలో ఉంటే నువ్వు పడిపోతావు అన్నట్టు భయము వనుకు లేని వాడు అవిధేయుడు ఎందుకంటే భయము వనుకున్న ఎప్పుడు దేవునికి లోబడతాడు దేవుని పట్ల భయం ఉంటుంది ఈ తప్పు పని నేను చేయకూడదు ఇది వాక్యానుసారమైనది ఈ ఆజ్ఞ అతిక్రమిస్తే నేను పాపం చేస్తా నేను నశించిపోతా అన్న భయం ఉన్నవాడు తప్పు చేయడు భయం ఉన్నవాడు దేవునికి లోబడతాడు ఈరోజు భయపడే జీవితము దేవునికి లోబడే జీవితం నువ్వు కలిగి ఉన్నావా ఉంటే నీ జీవితంలో ఉన్న ఏది నువ్వు దానికి ఆకర్షింపబడవు కాబట్టి అవిధేయత వారు పడిపోయినట్లు మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించటకు జాగ్రత్త పడము కాబట్టి నువ్వు జాగ్రత్త పడాలా ఈరోజు ఎంతో మంది చూపిస్తున్నారు దేవుని మాట వినలేకపోతున్నారు దేవుని మాటకు చెవి ఎగ్గలేకపోతున్నారు దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోలేకపోతున్నారు ఎంతోమంది దేవుని పట్ల లోబడలేకపోతున్నారు కేవలం ఈ లోకం పట్ల ఆశ శరీరెచ్చల పట్ల ఆశ శరీర కోరికల పట్ల ఆశ లోకంలో వాటి పట్ల ఆశ ఈరోజు నువ్వు ఆ స్థితిలో ఉన్నావా ఉంటే ఈ రోజు ప్రభు నితోనే మాట్లాడుతున్నాడు విని గ్రహించి మార్చుకుంటావా కఠినపరుచుకుంటావా నీ తీర్మానం నీ సిద్ధపాటు అనట్టు కానీ ప్రభు చెప్తున్నాడు నువ్వు ఆయన రాజ్యంలో ప్రవేశించలేవు ఎందుకంటే నువ్వు ఘోర దూర దృష్టి లేని వాడివైన అన్నట్టు దేవుని వాక్యం చూసి కూడా నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించుకొని జీవించలేకపోతున్నావు అన్నట్టు కలిగి ఉన్న చెడు అలవాట్లను విడిచిపెట్టలేకపోతున్నావు చెడు తలంపులను విడిచిపెట్టలేకపోతున్నావన్నట్టు నీ చెడు నడతను విడిచిపెట్టలేకపోతున్నావన్నట్టు కాబట్టి జాగ్రత్త పడాలి అలాగే పేతులు రాసిన మొదటి పత్రిక చూడండి పదిహేడవ వచనంలో పక్షపాతము లేకుండా ఎప్పుడు ఆయన తీర్పు దినమునా పక్షపాతం ఉండదు కాబట్టి పక్షపాతము లేకుండా క్రియలను బట్టి కాబట్టి చూడండి ప్రతి తీర్పు తీర్చువాడు విశ్వాసాన్ని బట్టి కాదన్నట్టు విశ్వాసాన్ని బట్టి అయితే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎన్ని స్థలాల నుంచి ఎంతమంది దేవుడికి ప్రార్థన చేస్తారు విశ్వాసాన్ని బట్టి కానీ వాళ్ళ క్రియలను బట్టి ఆ ప్రార్థించే వాళ్ళు ఎంతమంది అంటే ఎవడు కనిపిస్తాడు ఆయన త్రాసు పెట్టి తూకంలాగా చూస్తే ఎవడు కనిపిస్తాడు ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన కళ్ళమును బాగుగా శుభ్రం చేసుకున్నవాడు చూడండి ఆ చేటలో ఉన్న వాళ్ళం మనం కదా పొట్ అయినా గింజ ఒక్కసారిగా దాన్ని ఆయన చేతిలో నుంచి చూస్తే గాలికి ఎగిరిపోయే పొట్టులాగున్నామా గింజలాగున్నామో తెలిసిపోతుందన్నట్టు కాబట్టి నీకు తీర్పు తీర్చేది దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి కాదన్నట్టు నీ క్రియలను బట్టి ప్రతి తీర్పు తీర్చు తండ్రి అని ఆయన మీకు ప్రార్థన చేయించున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడు ఎక్కడ ఈ లోకంలో ఉన్నంత కాలం మనం యాత్రికులమే పరదేశలమే ఒకనొక సమయం వస్తే నేనైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలా మీరైనా మీ కాలాన్ని ముగించుకొని మనం అందరం వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే ఎందు నిమిత్తం ఇక్కడ ఉన్నామంటే దేవుడు మనందరికీ ఒక పని అప్పగించండు మనందరి ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఒక ఆలోచనను కలిగి ఉన్నాడు ఒక ఇష్టాన్ని కలిగి ఉన్నాడు మన ప్రభు తండ్రి ఏసు ప్రభు ఎట్లయితే జగత్తి పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత ఎట్లయితే ఆయన చిత్తాన్ని కలిగి ఉన్నాడు మన ద్వారా ప్రభు చిత్తం జరగాల దాని నిమిత్తమే మనం ఈ లోకంలో ఉన్నామంతే అది మర్చిపోవద్దన్నట్టు చూడండి అలాగే ఫిబ్రిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పదహారో వచనం అంటే ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే అవిధేయతలో చాలా మంది పడిపోతున్నారు అలా పడిపోయే స్థితిలో నువ్వు ఉండొద్దు ఎంతో మంది దేవునికి లోబడక దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండక వాళ్ళు ఇచ్చిన రక్షణను కూడా కొనసాగించుకోకుండా గుడ్డు లేని వాళ్ళు దూరదృష్టులైపోయి సొంత రక్షణను కూడా పోగొట్టుకుంటున్నారు వాళ్ళలాగా ఉండొద్దు నువ్వు యాత్రికుడివి పరదేశికుడివి ఈ లోకంలో ఉన్నంత కాలము దేవుని పట్ల భయంతో నువ్వు గడపాల ఈ విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలా పూర్ణ జాగ్రత్త గలవారాయి అనే ఆ క్రియ గురించి ఈ వాక్యాలు ఈ ప్రవచనాలు చూస్తున్నాం అన్నట్టు అలాగే ఎబ్రియలుకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పదవారో వచనంలో ఒక పూటి కూటికి వరకు తన జ్యేష్టత్వపు అక్కును అమ్మి వేసిన వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునేది చూడండి తన జ్యేష్టత్వపు హక్కును అమ్ముకున్నాడు ఎవరు యేషా యేసుక్రీస్తు ప్రభు మనలందరినీ తన చూడండి ప్రథమ ఫలముగా మనల్ని కొనుక్కున్నాడు ఏశావు ఒక పొట్ట కూటి అమ్మేసుకున్నాడు మనకున్న చిన్న చిన్న అలవాట్లకి ఈరోజు నువ్వు యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కొనబడి ప్రథమ ఫలంగా ఉన్న దాన్ని పోగొట్టుకుంటుంటివి నీ స్థితిని దిగజార్చుకుంటుంటివి ఏం లాభం మనకి నిన్ను ఆయన ఎట్లా ఎలాంటి స్థితిలో పెడితే నీ స్థితి ఎలా దిగజారిపోతుంది మనుషుల స్థితి మనుషుల నడత ఎట్లా దిగజారిపోతుంది ఎంత దౌర్భాగ్యం చూడండి చిన్న చిన్న అలవాట్లు చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న వాటికి మనం జ్యేష్టత్వాన్ని పోగొట్టుకుంటున్నాం యసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రథమ ఫలంగా చేసుకుంటే ఆ స్థితిని పోగొట్టుకుంటున్నాం ఆ యొక్క యోగ్యతను పోగొట్టుకుంటున్నాం ఆ ధన్యతను పోగొట్టుకుంటున్నాం ఇలాంటి వారు మన మధ్యలో లేరంటారా ఎందుకు లేరు చిన్న చిన్న అలవాట్లు చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న పొరపాట్లు వీటి వల్ల శరీరం పట్ల శరీరేచ్చల పట్ల శరీర విషయాల పట్ల ఈ లోకం పట్ల ఈ లోకంలో ఉన్న వాటి పట్ల దేవుడికి తగిన పనులు చేయట్లా దేవుడు చేయొద్దన్న పనులు చేస్తున్నారు మనుషులు చూడండి ఏబ్రిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయము పన్నెండో వచనంలో సహోదరులార జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపో విశ్వాసము లేని దుష్ట హృదయము చూడండి మీలో ఎవని అందేనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొని ఇది చాలా ప్రాముఖ్యమైన మాట కదా ఎవని ఎందైనాను ఎవడైనా దిల్లీ బ్రదర్ అవ్వచ్చు చెప్పే ఇంకొక బ్రదర్ అవ్వచ్చు ఇంకొక సిస్టర్ అవ్వచ్చు అన్నట్టు ఏసుక్రీస్తు ప్రభులో ఏ భేదం లేదు ఏ పక్షపాతం లేదు అందరికీ ప్రభువే కాబట్టి చూడండి చెప్పే నేనైనా వినే మీరైనా ఎవరైనా కావచ్చు దేవుణ్ణి విడిచిపెట్టడం అంటే ఏంది ఈ లోకాన్ని ప్రేమించడం అన్నట్టు లోకం పట్ల ఆశ కలిగి ఉండడం అన్నట్టు లోకానుసారమైన జీవితం కలిగి ఉండడం అన్నట్టు అన్ని జనుల జీవించడం అన్నట్టు అన్య జనుల ఆచారాలు చేయడం అన్నట్టు ఇదే రుదేమిది దుష్ట హృదయం అన్నట్ మీలో కాబట్టి ఈ వాక్యం చెప్పేవాడైనా వినేవాడైనా నాలో ఉందా ప్రభ అలాంటి హృదయం నాకు చూపించి ప్రభావ అని ఎవరన్నా ప్రార్థన చేస్తారా చెప్పండి అలాంటి ప్రార్థనలు దేవుడు చెవియొగ్గి వినాలనుకున్నా అలా చేసేవాడు ఎవడునూ లేడు ఎందుకంటే అందరూ తామకు తామే బుద్ధిమంతులము జ్ఞానవంతులు నువ్వు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి నేను పర్ఫెక్ట్నెస్ అని అనుకుంటున్నావు కానీ నీ క్రియలు బాగలేవు కదా దీన్ని బట్టి కాదు కదా మనం చూడాల్సింది కాబట్టి ప్రతి ఒక్కరి క్రైస్తవుడు అయిన ప్రతి ఒక్కరి ఫీలింగ్ అట్లానే ఉంటది వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు వాళ్ళ హృదయంలో ఉన్న ఉద్వేగం అట్లానే ఉంటది చూడండి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరిని ఎందైను ఒకవేళ ఉండునేమో నాలో ఉందేమో ప్రభు నాకు చూపించు నా హృదయ స్థితిని చూపించు ఉంటే నీ హృదయము యథాదత కలిగి ఉంటే నీ హృదయము విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటే నీ హృదయంలో ప్రభు ఉంటే చూడండి నువ్వేం చేస్తావు దేవుణ్ణి విడిచిపెట్టమన్నట్టు నీ పిలుపుని ఏర్పాటును నిశ్చయం చేసుకొని మరి జాగ్రత్త పడతావన్నట్టు నీకు ఇచ్చిన రక్షణను కొనసాగించుకుంటావన్నట్టు దేవుడు కలిగిన ఆలోచన ఉద్దేశం ఏందో చిత్తమేందో నెరవేర్చేవాడిగా నువ్వు దేవునిలో ఉంటే దేవుణ్ణి పోలి నువ్వు నడుచుకుంటామన్నట్టు క్రీస్తు మనసును నువ్వు ధరించుకుంటావన్నట్ అలాగే ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదహారో వచనంలో అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్త ఎఫ్ఎస్సి లికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడవ చిన్నంలో ఇంది నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకుని ఇవన్నీ చేయాలన్నట్టు పూర్ణ జాగ్రత్త గలవారై అనే ఎలా ఉండాలా నా సొంత రక్షణను నేను కొనసాగించుకోవాలా ఈరోజు ఎంతో మంది అవిధేయతలో పడుతున్నారు దేవునికి లోబడక దేవుని పట్ల భయము భక్తి లేకుండా నేను ఎలా పడిపోతున్నానేమో అని చూసుకోవాలా విశ్వాసం లేని దేవుని కూడా విడిచిపెట్టి దుష్ట హృదయం నాలో ఉందేమో నేను చూసుకోవాలా ఒక పూటి కూటి కోసం ఏశావు తన జ్యేష్టత్వపు హక్కు నమ్ముకున్నాడు చిన్న చిన్న వాటికి నేను ఏసు ప్రభుని మరలా సిలువు వేసే స్థితికి నేనున్నానా అన్న విషయంలో నువ్వు జాగ్రత్త చూడండి దేవుడు నాకు తీర్పు తీరుస్తాడు నా క్రియలు బాగా లేకపోతే నాకు తగిన ప్రతిఫలం రేపు దేవుడు ఎదుట నిలబడితే నాకు ఉంటుంది కాబట్టి నేను ఎంత జాగ్రత్తగా జీవించాలా దేవుని పట్ల ఎంతగా నేను ఆయనకు ఆయన ప్రకారంగా నడుచుకోవాలా అన్న విషయంలో జాగ్రత్త జ్ఞానంతో నడుచుకోవడం వివేకం కోల్పోయి అవివేకుల్లాగా ఉండకుండా నీ పట్ల దేవుని చిత్త మీద గ్రహించే వారి లాగా నువ్వు ప్రార్థనలు అలాగే కొలసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఆయనను అనుసరింపక ఆయనను అనుసరింపక అంటే యేసుక్రీస్తు ప్రభుని అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అలాగే అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్త కాబట్టి మనుషుల పారంపర్యాచారంను ఈ లోక సంబంధమైన వాటి పట్ల నువ్వు అనుసరించి మోసపోతావు కాబట్టి నిన్ను ఎవడైనా అట్ల చెరుపుతడు కాబట్టి ను జాగ్రత్త పడమంటాడు అలాగే కొలశిల్పి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడో వచనంలో మరియు ప్రభు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చటకు చూడండి ఇవన్నీ అంటే పూర్ణ జాగ్రత్త గలవారా అని ఒక మాట చెప్తున్నాం ఎట్లా ఆ జాగ్రత్త పడతామంటే ఇవే కదా రక్షణను కొనసాగించుకోవాలా విధేయత కలిగి ఉండాలా ఎలాంటి దుష్ట హృదయం నాలో లేకుండా దేవుని విడిచిపెట్టి ఇలోక సంబంధంగా జీవించే జీవితం నుంచి విడుదల పొందాలా ఏశావు లాంటి జ్యేష్ఠత్వాన్ని చిన్న దాని కొరకు నేను చిన్న చిన్న వాటికి ఏసు ప్రభుని మరలా సిలువు వేసేలాగా నా స్థితిని మార్చుకుంటున్నా అంతగా దిగజారిపోతున్నా అంతగా పాడైపోతున్నా అంతగా దినదినం చెడిపోయే స్థితికి దిగజారిపోతున్నాను అనుకున్న విషయంలో జాగ్రత్త పడాలా మూలతత్వ చూడండి ఈ లోక మనుషులు పెట్టిన ఆచారాలు కదా ఏ విషయంలో నేను చెక్కబడుతున్నాను దాని విషయంలో నువ్వు చూడండి చివరికి నీకు దేవుడు ఒక పరిచర్య ఇచ్చాడు దానిని నెరవేర్చే గురించి జాగ్రత్త మనందరికీ దేవుడు పరిచయం ఇచ్చిండు కదా మనలందరినీ ఆయన దాసులుగా ఏర్పరచుకున్నాడు కదా ఆయన సేవకులుగా ఏర్పరచుకున్నాడు కదా మనమంతా ఆయన సేవలో ఉన్నప్పుడు నా పట్ల దేవుని పరిచయం ఏంది దాన్ని నెరవేర్చాలంటే ఎవరు చెబుతారు నీకు మార్గం ఆయన చిత్తం ఎంతో పూర్ణంగా గ్రహించాలంటే ఆయన సన్నిధిలో ఉండాలి కదా ఆయన ప్రార్థనలో మనం కనిపెట్టుకోవాలి కదా మాట్లాడే దేవుడు ఇర్మియాతో మాట్లాడలేదా తల్లి గర్భంలోనే నిన్ను నేను ఏర్పరచుకున్నాను అన్నాడు జనములకు నేను ప్రవక్తగా నేను ఏర్పరచుకున్నాను అన్నాడు ఇర్మియాని దేవుడు చూపించండి కదా ప్రతి ఒక్కరూ మోసకి చెప్పిడు నువ్వు ఏ పని చేయాలో నీ పరిచర్య ఏందన్నట్టు అపోస్తుడైన పౌల గురించి కూడా తండ్రి సాక్ష్యం ఇచ్చండు కదా ఈయన నేను ఏర్పరచుకున్న సాధనం నా నిమిత్తమని ప్రతి ఒక్కరికి ఒక పరిచర్య ఉంది వాళ్ళు ఏం చేయాలో పర్ఫెక్ట్నెస్ గా తెలిసిన వాళ్ళలాగా ఉన్నారు దానికి తగ్గ ప్రతిఫలం కొరకు ఆ పిలుపుకు దగిన ప్రతిఫలం కొరకు బహుమానం కొరకు వాళ్ళు ఒక టార్గెట్ గా పెట్టుకొని ప్రయాసపెట్టిన ఈరోజు మనకంటూ ఏముంది మనకంటూ ఒక విధానం ఉందా ఒక క్రమం ఉందా నీ పట్ల దేవుడి ఇచ్చిన పరిచర్ ఏందో అసలు నీకు తెలుసా నాకు తెలుసా అసలు ఆయన చిత్తం ఏందో నువ్వు గ్రహిస్తున్నావా నీ ద్వారా దేవుడు ఏం జరిగించబోవాలనుకుంటుండో అది నువ్వు ఆయన సన్నిధిలో ఉండి నువ్వు తెలుసుకోగలుగుతున్నావా అలా తెలుసుకోవాలంటే నువ్వు ఆయనతో ఎంత స్నేహం చేయాలా ఎంత సహవాసంలో ఉండాలా నీకు దేవునికి ఎంత రిలేషన్షిప్ ఉండాలా అంత సమయం దేవుని పట్ల మనం పెట్టగలుగుతున్నాము ఇవేమి లేనప్పుడు నీ నీకు ఇచ్చిన పరిచర్ను నెరవేరుస్తావన్నట్టు అలాగే తిమోతికి రాసిన పత్రిక రెండో అధ్యాయం రెండో అధ్యాయంలో రెండో అధ్యాయంలో చూడండి తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పది అయిన వచ్చినప్పులో చూడండి పరిచయం నెరవేర్చే ఎలా ఉంటారు దేవుని ఎదుట యోగ్యునిగాను చాలా మంది వాక్యాలు చదువుతున్నారు నేను కూడా చెప్తా మనలో వేషధారణ లేదంటారా మనలో చాలా మంది చెడు అలవాట్లు ఉన్నాయి అవి కలిగి ఉంటా కూడా వాక్యం చదువుతున్నారు వీళ్ళకి శిక్ష చెప్పే నాకైనా అలా చెప్పే వాళ్ళు ఎవరైనా బహు భయంకరంగా ఉంటది నేను మిమ్మల్ని భయపెడతా ఎందుకంటే చూడండి బోధకులమైన మనము యాక రాసిన పత్రికలో దేవుడు చెప్తాడు బోధకులమైన మనము కఠినమైన తీర్పు పొందకుండా నిమిత్తము మనలో అనేకులు బోధకులు కాకూడదన్నాడు అంటే నువ్వు దేవుని ఎదుట యోగ్యనిగా లేకుండా నువ్వు పరిశుద్ధతలో ఉండకుండా నీ రక్షణను కొనసాగించుకోకుండా నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించుకోకుండా నీలో ఉన్న దుష్ట నీ వలిగిన చెడుతనాన్ని వీటన్నిటిని విడిచిపెట్టకుండా నువ్వు వాక్యం చెప్పేవాడివైతే నీకు ఒక దినము బహు భయంకరమైన శిక్ష ఉంటుంది చెప్పే నాకు అలా చెప్పే ప్రతి ఒక్కరు ను యోగ్యునిగా ఉండాలా దేవుని ఎదుట ఎంత పరిశుద్ధంగా ఉండాలా నీ దేవుడు ఎలాంటి దేవుడు నేను విమోచించిన దేవుడు ఎలాంటి దేవుడు నేను రక్షించుకున్న దేవుడు ఎలాంటి దేవుడు నీ పట్ల ఉద్దేశము ఆలోచన చిత్తము కలిగిన దేవుడు ఎలాంటి దేవుడు ఆయన గుణగానాలు ఎలాంటివి ఈరోజు నీ గుణగానాలు ఎలా ఉన్నాయి నీ స్థితి ఎట్లా ఉంది చూడండి మనం పాపంలో ఉంటూ మనలో చెడుతనం ఉంటూ మనలో దుష్టహృదయం ఉంటూ మన తలంపులు బాగుండకుండా మన ఆలోచనలు బాగుండకుండా ఏది బాగుండకుండా చెప్పేస్తున్నావు కానీ ఒక దినం దాని పరిణామం నువ్వు భయంకరంగా ఎదుర్కోబోతావు అన్నట్టు కాబట్టి పరిచర్యను అప్పగించిన వాళ్ళు నెరవేర్చే ఎలా ఉండాలా దేవుని ఎదుట యోగ్యునిగా ఉండాలా ఆయన పరిశుద్ధుడు ఆయన ఎదుట ఎవుడు యోగ్యుడు కాదు కాబట్టి ఆయన రక్తము ద్వారా ఆయన మనల్ని విమోచించి మనల్ని నూతన పరిచి ఆయన ఎదుట నిలబెట్టుకోవడానికి ఆయన ఎదుట నిలబడేవాడికి నువ్వు ఎట్లా ఉండాలా ఎంత పరిశుద్ధంగా కలిగి నువ్వు జీవించాలా ఈరోజు అలాంటి జీవితం నువ్వు కలిగి ఉన్నావా కాబట్టి దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కర్లేని పని వాని గాను ఎందుకు సిగ్గుపడాలా సిగ్గులేని పనులు చేసినప్పుడు సిగ్గుపడతలేదు మనుషులు విచ్చలవిడిగా జీవించినప్పుడు సిగ్గుపడతలేదు మనుషులు ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు సిగ్గుపడతలేదు ఇష్టానుసారంగా చెడుతనం కలిగి చెడు తలంపులు కలిగి చెడు ఉద్దేశాలు కలిగి దురాలోచనలు శరీర కార్యాలు కలిగి ఉన్నప్పుడు మనుషులు సిగ్గుపడతల పాపం చేస్తే వాళ్ళు సిగ్గుపడ్డారు ఆదాము అవా దేవుని ఎదుట యోగ్యునిగా నిలబడలేక పోయి చెట్లు చూడండి ఈరోజు పాపం చేసే విషయంలో దేవునికి లోబడని విషయంలో దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఆయన పట్ల ఉండని విషయంలో ఎవరు చూడండి లేరు కానీ సిగ్గు పడుతున్నారు దేవుని సువార్త చూడండి యోగ్యుని గాను సిగ్గు అంటే పనివాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వాని గాను చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ ప్రాముఖ్యమని నువ్వు యోగ్యత కలిగి ఉండాల రెండు నీలో సిగ్గు ఇవేమి ఉండకూడదు సిగ్గు పడితే సువార్త చెప్పలేం కదా మొహమాట పడితే సిగ్గు సువార్థ చెప్పలేం కదా కాబట్టి చూడండి సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును ఏది ఆ వాక్యము ఏసుక్రీస్తు ప్రభువే అన్నట్టు ఆయన గురించి ఇచ్చే సాక్ష్యమే సత్యవాక్యం అన్నట్టు ఆయన ద్వారానే ఈ లోకంలో ఉన్న సమస్త మానవలకి వాళ్ళ పాపాలకు వాళ్ళ అపరాధములకు పాప క్షమాపణ ఆయన ద్వారానే పరలోక రాజ్యానికి మార్గము ఆయన ద్వారానే నిత్య జీవం అదే మార్గం ఈ సత్య సువా సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించువానిగా అంటే ఎంత జాగ్రత్తగా నువ్వు మనుషులకి వాక్యం చెప్పాలని చెప్తున్నాడు ఎందుకు పాపిని వాని మార్గం వాడు కలిగిన చెడు మార్గాన్ని మళ్లించువాడు ఒక ఆత్మను రక్షించుకున్నవాడు అన్నాడు యాకోబ భక్తుడు కాబట్టి సత్యవాక్యమును సరిగా ఉపదేశించు నిన్ను నీవే మనుషుల ఎదుట కాదు దేవునికి కనబరుచుకున్నట్టుకు జాగ్రత్త పడము ఈరోజు నాకు చెప్తే ఏముంది ఇంకొకరికి సమాధానం చెప్తే ఏముంది కాదు కదా రేపటి దినం నిన్ను అడుగుతుడు అన్నట్టు తలాంతలిచ్చిన వాడిని అడిగిండు కదా కాబట్టి ఒక దినం వస్తుంది ఒక సమయం వస్తుంది ఆ సమయము ఆ గడియ అది తండ్రి స్వాధీనంలో ఉంది కాబట్టి ఆ దినం ఏ రోజైనా కావచ్చు ఏ క్షణమైనా కావచ్చు ఎప్పుడైనా కావచ్చు నువ్వు చనిపోయి ఉండొచ్చేమో ఆయన వచ్చే దినం కానీ నువ్వు లేస్తావన్నట్టు ఆయన ఎదుట నిలబడతావన్నట్టు అప్పుడు దేవునికి నువ్వు చూపించుకోవాలి కదా ఈ విషయంలో మనం జాగ్రత్త పూర్ణ జాగ్రత్త గలవారై అనే యొక్క క్రియ గురించి ఇవన్నీ మనం ధ్యానిస్తున్నాం అన్నట్టు దేవుని ఎదుట యోగ్యునిగా ఉండాలా పరిచర్య చేసేవాళ్ళు సువార్త ప్రకటించే అలాగే నీలో ఎలాంటి సిగ్గు బిడియం ఉండద్దు అలాగే సత్యవాక్యాన్ని ఈ బైబుల్లో ఉన్న ఈ జీవగ్రంథంలో ఉన్న ప్రతి వాక్యాన్ని ను సరిగా ఉపదేశించాలా అబద్ధం చెప్పినా అబద్ధ బోధ చెప్పినా నీకు పరిణామం భయంకరంగా ఉంటదన్నట్టు ఇందుకు చూడండి చాలా మంది పక్షపాతముతో విరోధంతో కూడా వాక్యాన్ని చదువుతారు వాళ్ళకి తగిన ప్రతిఫలం కూడా ఉంటుందన్నట్టు అన్నిటికీ ఒక దినం దేవుడు చూస్తుండు కదా నీ భర్త చూడకపోవచ్చు నీ భార్య చూడపోవచ్చు లేదా నీతోటి సేవకులు చూడకపోవచ్చు నిన్ను ఎవరు చూడకపోవచ్చు ప్రతిదీ చూచే దేవుడు పరిశీలించే దేవుడు పరీక్షించే దేవుడు ఇవన్నీ చూసి మన అన్నిటి బట్టి జీవగ్రంథంలో లెక్కించబడుతున్నాయి మనకి చూడండి నిన్ను నీవే దేవునికి గణపరుచుకో ఎందుకు నీ హృదయ రహస్యాలు కూడా ఎరిగినవాడు నీ తలంపులు ఎట్లాంటివో కూడా ఆ తలంపు రాకమునిపై ఎరిగినవాడు ఈరోజు ఆయనకి గణపరుచుకొని ఆ రీతిగా ఇవన్నీ నీలో లేకపోతే ప్రభువా నేను పాపిని ప్రభువా నీ వాక్యం ద్వారా నన్ను మాట్లాడినావు ఈ వాక్యానికి నేను లోపడుతున్నా మనుషులకు కాదు ప్రభ చెప్పేవాడు ఎవడైనా కావచ్చు ఈ వాక్యం సత్యం ఇందులో నువ్వున్నావు ప్రభా ఈ నువు నువ్వు ప్రభ ఈరోజు ఇలాంటివి ఏవి నాలో లేవు ప్రభ నేను తప్పు చేసినాను ఈ గడిచిన కాలం అని ఎప్పుడైతే నువ్వు మారు మనసు తెచ్చుకుంటావో నువ్వు చేసిన తప్పులను బట్టి అప్పుడు నీలో పాప క్షమాపణ కలిగితే నువ్వు అన్నట్టు ప్రభుని ఇక మీదటన్నా నేను జీవిస్తాను ప్రభ నన్ను క్షమించు అని ఎప్పుడైతే సన్నిధిలో నువ్వు ప్రాయచిత్త పడతావో అప్పుడు ప్రభు నీ పాపాలకి ప్రాయచిత్తం అనుగ్రహిస్తే ఇక మీదటన్నా ఆయనకు తగినట్టుగా నువ్వు జీవించడానికి ముందుకు పరిగెత్తతావు ఆ పోస్తుడైన పౌలు కూడా అదే అంటాడు కదా నేను తెలియక అవిశ్వాసము వలన చేసి తిని కనుక కనికరింపబడి ఎంత ప్రాధేయపడి ఉంటాడు దేవుడికి ఆయన చేసిన తప్పులను బట్టి ఆయన చేసిన అపరాధములను బట్టి ఆయన చేసిన పాపములను బట్టి దేవుడు కనికరించిండ చెప్పండి పౌలు కలిగిన దేవుడు ఈరోజు నువ్వు నేను కలిగిలేమా ఈరోజు నువ్వు అవిశ్వాసం వలన తెలియక తెలుసో చేసినవేమో ఇక మీదటన్నా నువ్వు మారితే నీకు మేలు అన్నట్టు అలాగే చూడండి పేతులు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పన్నెండవ వచనంలో దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై కాబట్టి మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త అనే వాక్యం గురించి ఈ రెఫరెన్స్లన్నీ మనం ధ్యానిస్తున్నాం అన్నట్టు చూడండి ఈరోజు నాలో పరిశుద్ధమైన ప్రవర్తన ఉందా ఆ పరిశుద్ధమైన ప్రవర్తన అంటే ఎవరు ఏసు ప్రభు అన్నట్టు యశుప్రభు నడిచిన ప్రవర్తన విధానము మనం కూడా నడుచుకోవాలి కదా అదే కదా క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే అదే కదా క్రీస్తును ధరించుకోవడం అంటే ఇక మీదట నాలో జీవించువాడు నేను కాదు క్రీస్తు నా ఎందు జీవించున్నాడు అన్నాడు పౌలు నేను దేవుని పోలి నడుచుకున్నాను అన్నాడు పౌలు అదే కదా చూడండి నీలో ఎంతో భక్తితో నువ్వు జాగ్రత్త పడాలంట ఈ విషయంలో నువ్వు పూర్ణ జాగ్రత్త గలవారే ఉండాలంట అలాగే యోహన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పన్నెండో వచనంలో చిన్న పిల్లలారా విగ్రహంలో జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు విగ్రహారాధన మనిషిని ఆరాధించడం కూడా ఒక విగ్రహారాధన వస్తువులను ఇళ్లను ఆస్తులను నీ ఉద్యోగం యశుప్రభు నీ తల్లినైన తండ్రినైనాను నీ అక్కనైనను చెల్లెనైనను నాకన్నా ఎక్కువగా ప్రేమించు నాకు పాత్రలు కాదన్నప్పుడు ఇక వేటినైనా ప్రాముఖ్యం కదా తల్లిదండ్రులను సన్మానించమన్నాడు సహోదర ప్రేమ కలిగొండమన్నాడు ఈ మాటలు చెప్పిన దేవుడు దానికన్నా ప్రాముఖ్యంగా నన్ను ప్రేమించమన్నాడు చెప్పండి అది యసుప్రభుని విగ్రహం లాగా నిదయంలో క్రీస్తుని నిరుదయంలో ప్రతిష్ఠించుకోండి మీరు హృదయంలో అన్నాడు అది దేవుణ్ణి ప్రతిష్ఠించుకోవాలా చేసే ప్రతి మాటలు చెప్పే ప్రతి మాటలు గొప్పగా చెప్పే ప్రతి మాటలో యేసు ప్రభు గురించే చెప్పాలా అర్హుడు అతను ఈ లోకంలో ఎవడనూ లేడు అంత యోగ్యుడు కూడా అందుకు ఇరవై పెద్దలు కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయననికి స్తోత్ర గీతం చెల్లిస్తారు వాళ్ళు ఎందుకు యోగ్యుడు ఆ ముద్రలు విప్పుటకు కూడా ఎవడు యోగ్యుడు లేడు కదా అంటే ఆయన తప్ప గొప్పగా చెప్పడానికి గొప్పగా చేయడానికి గొప్పగా చూసుకోవడానికి దేవుడి తప్ప ఏం లేదన్నట్టు ఈరోజు నువ్వు ఏటిని గొప్పగా చెప్పుకుంటున్నావు ఏటి విషయంలో నువ్వు గొప్పగా అతిశయిస్తున్నా అతిశయించి వాడు ప్రభునంద అతిశయించాలంటే ఎట్లా అతిశయిస్తావు ఆయన విధానం ఎందు చూపించాలా నేను కలిగిన దేవుడు ఎలాంటి దేవుడు కాబట్టి చూడండి విగ్రహాల జోలికి పోవద్దు కాబట్టి ఏటిని నీ భార్యనైనా నీ బిడ్డలైనా నీ ఉద్యోగాన్ని అయినా నీ ప్రాణాన్ని కూడా ఎక్కువగా నువ్వు ప్రేమించద్దు నువ్వు పాత్రుడు కాదు ప్రభుకి చెప్పండి ఈరోజు మనం ఎక్కువ ఏటిని ప్రేమిస్తున్నాం ఎక్కువ వేటి పాటల ఆసక్తి కలిగి ఉన్నాం అలాగే తిమోతికి రాసిన పత్రిక నాలుగో మొదటి పత్రికలో నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చనంలో నేను వచ్చే వరకు చదువుట ఎందును కాబట్టి చదువుట ఎందును ఏం చదవాలా చూడండి ఏం చదవాలా మనం లేచిన కానించి యూట్యూబుల్లో చూస్తాము ఫోన్లో వాట్సాప్ లో వచ్చిన మెసేజ్లు చదువుతాము న్యూస్ పేపర్లో చదువుతాము ఇలాంటివి చదువుతున్నాం కానీ మనం ఏం చదవాలా బైబుల్ గ్రంథం చదవాలన్నట్టు చూడండి ఎప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు వచ్చే వరకు అన్నట్టు చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండాల చదివితే నువ్వు హెచ్చరించగలవు ఇంకొకరికి బోధించగలవు ఎందుకంటే నీకు తెలిసిన వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకున్న వాక్యాన్ని ఇతరులకు ప్రకటించగలవు అన్నట్టు ఇతరులను ప్రభువులోకి నడిపించగలవన్నట్టు ప్రభు కొరకు ఒక సాక్షిగా నువ్వు ఉండగలవన్నట్టు ప్రభుకి మాదిరిగా అలాగే తిమోతికి రాసిన మత్రిక మొదటి అధ్యాయం నాలుగో చూడండి మొదటి పత్రిక నాలుగు అధ్యాయం పదహారో వచనంలో నిన్ను గురించి అంటే ఈ మాట ఎందుకు చెప్తుండడు పౌలు నిన్ను గురించి అంటే నీకు కూడా ఒకసారి రక్షణ ఉండదు అన్నట్టు గ్యారంటీ లేదన్నట్టు నీ క్రియలను బట్టి చెప్పండి నిన్ను గురించి అంటు అంటే ఈ మాట ఎందుకు పౌలు తిమోతికి నీ మాట చెప్పాలా నీ గురించి నువ్వు కూడా ఎందుకు జాగ్రత్త నా కుమారుడు నేను సువార్త వలనకు అన్నాను తిమోతిని ఎంతో మంది నీకు అన్నాను అందులో నాకు ఇష్టడు నా ప్రియ కుమారుడు అన్నాడు తిమోతి తను ఎంతో క్రీస్తుకు నమ్మకమైన పరిచారకుడు కూడా పౌలు అంటాడు ఒక పత్రికలో అంత నమ్మకమైన పరిచారకుడిని కూడా నిన్ను గురించి అంటే ను పడిపోవడానికి ఒక నిమిషం జాలు ఒక క్షణం జాలు ను పాపంలో పోవడానికి నీ స్థితి మారడానికి ను మొదటి వాడివా ఈ స్థితిగతులు మారడానికి ఏం రోజులు బట్టబల్లే సంవత్సరాలు బట్టబల్లే ఒక రోజు చాలు ఒక సమయం చాలు ఒక క్షణం చాలు అన్నట్టు అపవాదికి చోటు ఇవ్వడానికి కాబట్టి మనం ఎలా ఉండాలా మనల్ని గురించి నీ బోధన గురించి ఈ మాట ఎందుకు చెప్తున్నాడు నిన్ను గురించి అంటుండో నీ బోధ గురించి అని అంటే చెప్పే బోధ కూడా చాలా జాగ్రత్తగా భయంతో చెప్పాలా ఏ మాత్రము తప్పిదము అబద్ధము అసత్యాన్ని ప్రకటిస్తే దాని పరిణామం ఒక దినం నువ్వు భయంకరంగా ఎదుర్కొంటావన్నట్టు నీ ఇష్టానుసారంగా నీ స్వనీతిని నీ సొంత ఆలోచనలు సొంత తలంపులు సొంత నిర్ణయాలతో వాక్యాన్ని ప్రకటిస్తే అది క్రీస్తుకు విరోధమైతే అది దేవుని చిత్తము కానిదైతే అది దేవునికి అనుకూలమైన బోధ కాకపోతే చూడండి ఈ ప్రకటించే వాళ్ళకి ఆ బోధ ప్రకటించే వాళ్ళకి భయంకరమైన శిక్ష ఉంటుంది అన్నట్టు లేని తీర్పు ఉంటుందంట అందుకు జాగ్రత్త పడమంటాడు పౌలు నిన్ను గురించి అంటే ఈ మాట చెప్పిండంటే పౌలు కూడా తను తన గురించి తన బోధ గురించి ఎంత జాగ్రత్త ఉంటాడు తను రూడిగా ఎందుకు చెప్తున్నాడు అంటే నేను దేవుని పోలి నడుచుకున్నాను అని సాక్ష్యం ఇచ్చింది ఈరోజు నువ్వు పోలి నడుచుకుంటున్నావా అన్నది నీ గురించి నువ్వు సాక్షం ఇచ్చుకో దేవుని ఎదుట కనబరుచుకో నిన్ను గురించు నీ బోధ గురించి జాగ్రత్త కలిగి కదా నేను యోగినిగా లేకుండా నేను పరిశుద్ధునిగా కాకుండా నాలో దేవుని ఆత్మతో నేను నింపబడకుండా నన్ను ఎక్కడ దేవునికి తగిన విధానం క్రమము లేకుండా నీ వాక్యాన్ని ప్రకటించేవాడిని అయితే ఎంత దారుణం అది కాబట్టి నిన్ను గురించి నీ బోధ గురించి జాగ్రత్త పడుము వీటిలో నిలకడగా ఉండుము నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినివారు అందరినీ రక్షించుకు అంటే మొదట నువ్వు రక్షణబడేవాడిగా ఉంటే నీ బోధ ద్వారా నీ ద్వారా నీ బోధ వినే వాళ్ళందరూ రక్ష మొదట నీకు గ్యారంటీ లేకపోతే నీ బోధ వినే వాళ్ళ ఎవరికి గ్యారంటీ ఉండదు కాబట్టి ఎందుకు కూడా జాగ్రత్త పడాలి మనం అలాగే తిమోతికి రాసిన పత్రిక కాబట్టి చూడండి పేతులు రాసిన రెండో పత్రికలో మొదటి అధ్యాయంలో మనం చూస్తే ఆ హేతు మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై అన్న దాని గురించి ఇప్పటి మనం ధ్యానించిన యొక్క ప్రవచనాలు ఇప్పుడు మీ విశ్వాసము సద్గుణమును కాబట్టి సద్గుణము అనే దాని గురించి చూడండి సద్గుణం అనే దాని గురించి మనం చూస్తే మంచి గుణాలు అన్నట్టు వాళ్ళు ఎలా ఉంటారంటే ఎఫ్ఎస్ఎల్ కు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఒకటో వచనంలో కావున మీరు ప్రియులైన పిల్లలవలే వల్లే పోలి నడుచుకొనుడి ఇది ఫస్ట్ మంచి గుణం అనట్టు ఎందుకు దేవుని పోలి నడుచుకుంటే యశుక్రీస్తు కలిగిన తండ్రి ఆత్మ కలిగిన ఫలాలు నీలో ఉంటాయంట ప్రేమ మంచితనము సమాధానము సాత్వికము ఆశానిగ్రహము దయాలుత్వము దీర్ఘశాంతము కాబట్టి ఈ యొక్క ఆత్మ ఫలాలు అవి ఆత్మలో ఉన్నవి కాబట్టి ఎప్పుడైతే దేవుని పోలి నువ్వు నడుచుకుంటావో ఈ ఆత్మఫలాలు నీలో కలిగి ఉంటాయి అన్నట్టు ఎఫ్ఎస్ఎల్ కు రాసిన పత్రిక ఐదో అధ్యాయం రెండో వచనంలో క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకుని అంటే మొదట నువ్వు ఉండాలా మంచి గుణములు సద్గుణములు కలిగిన వాడైతే నువ్వు దేవుణ్ణి దేవుని ప్రేమ అంటే ఏసుక్రీస్తు ప్రభు కలిగిన ప్రేమ కలిగి నువ్వు నడుచుకోవాలా మూడోది పేద రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యయం ఐదో వచనంలో చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటవాణి ఎడల దీన వస్త్రము ధరించుకొని మిమ్మను మీరు అలంకరించుకొనిడి ఏం కలిగి ఉండాలంట లోబడే గుణం ఉండాలంట ఇది మంచి గుణం అన్నట్టు తర్వాత ఎదుటవాణి ఎడల దీన వస్త్రము ధరించుకొని నువ్వు అలంకరించబడాలంటా స్త్రీలు అలంకరించబడతారు ఎందుకు వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని చూపించుకోవడానికి అంటే ప్రయాసపడతారు ఆమె కట్టిన చీర ఆమె కట్టినవి ఎంతో ఖరీదైనవి ఎందుకు అలా చూపించుకోవడానికి వాళ్ళు అలా ప్రయాసపడతారు అన్నట్టు ఈరోజు నువ్వు నేనేం చేయాలా యశుప్రభు అన్నాడు ప్రయాసపడి భారము మోసుకొని సమస్త జనులార నా యుద్ధకు రాండి నేను మీకు విశ్రాంతి కలుగుజేతును నా కాడి సులువుగాను తేలికగాను ఉంటుంది కాబట్టి నా యొద్ మీరు నేర్చుకోండి ఎందుకు నేను సాత్వికము దీన మనసు కలిగిన దేవుడు అంటే తండ్రి ఏం ధరించుకున్నాడు దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకున్నాడు కాబట్టి ఆయన యుద్ధకొచ్చిన వారిని ఎంత మాత్రము ఏ మాత్రము ఎవరిని త్రోసివేలా ఆయనని గాయపరిచిన వాళ్ళైనా ఆయనను ఆయనని హింసించే వాళ్ళైనా ఎవరైనా కానీ వాళ్ళ పట్ల జాలిపడ్డాడు కాబట్టే ప్రభువ వీరు ఏమి చేయుచున్నారో ఎరుగురు గనుక వీరి పాపాలు క్షమించమన్నాడు ఎంత దీన మనస్సు అనే వస్త్రం దేవుడు ధరించుకున్నాడు చెప్పండి ఈరోజు మనలో అలాంటి దీన మనస్సు మనం కలిగి ఉన్నామా దీన మనసు కలిగి ఉంటే మీలో క్రీస్తు ప్రేమ వ్యక్తమవుతుంది అన్నట్టు కాబట్టి దేవుణ్ణి పోలి నడుచుకోవాలా వీళ్ళు సద్గుణం కలిగిన వాళ్ళు రెండు దేవుణ్ణి ప్రేమ కలిగి నడుచుకుంటారు అది మూడోది దీన అను వస్త్రము ధరించుకుంటారు అన్నట్టు అలాగే పేతులు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఒకటో వచనంలో క్రీస్తు శరీర మందు శ్రమ పడిన అట్టి మనస్సును మీరు ఆయుధంగా ధరించుకొని క్రీస్తు ఎందుకు శరీర మందు శ్రమ పాపులను రక్షించడం కొరకు నశించిపోతున్న వాళ్ళని రక్షించడం కొరకు సమస్త మానవాళ్ళు ఎవరు ఆ నరకంలోకి పోకూడదు అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అతి భయంకరమైన శిక్ష అతి భయంకరమైన శ్రమ నా పోలికలో నా స్వరూపంలో నా చేత చేయబడిన ఏ నరుడు ఆ శిక్ష పొందకూడదు కాబట్టే దేవుడు తన చూడండి ఆయన రక్తం ద్వారా ఆయన మనల్ని క్షమిస్తానంటుండు ఆయన ద్వారానే పరలోక రాజ్యంలోకి మార్గం అంటుడు అట్టి మనసును ధరించుకుని ఎంతమందిని రక్షించుకున్నాడు దేవుడు ఈరోజు అదే మనసును కలిగి ఉంటే క్రీస్తు మనస్సును ధరించుకుంటే ఆయన నిమిత్తము హింసించే వాళ్ళైనా దూషించే వాళ్ళైనా ద్వేషించే వాళ్ళైనా ఎవరైనా గాని తండ్రి చిత్తము నెరవేర్చే దాని వరకు నువ్వు ప్రయాస పడతావేదప్ప నువ్వు వేరే విషయంలో ఆలోచన చేయవన్నట్టు ఆయన నిమిత్తము ఎలాంటి కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా ఆపదలు వచ్చినా అపాయాలు వచ్చినా ఎలాంటివి అనుకూలం లేని ప్రతికూలమైన పరిస్థితులు ఏవి కలిగి ఉన్నా ధైర్యంగా విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసుప్రభ వైపు చూసి నీ యొక్క యాత్రలో ముందుకెళ్తావే తప్ప వెనకడుగు వేయవన్నట్టు ఈ రోజు మనం చెప్పే సాకులు మరి చాలా దారుణంగా ఉంటున్నాయి ఆ రోజు అపస్తులు దేవుణ్ణి పోలి నడుచుకున్నారు క్రీస్తుకి మాదిరిగా ఉన్నారు ఆయనకు నిజమైన శిష్యులుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి బుధిగంతముల వరకు సాక్ష్యం ఇచ్చారు కాబట్టి ఈరోజు ఏసుక్రీస్తు ప్రభువుని నేను నమ్ముకో ఉన్నా ఏసుక్రీస్తు నేను తెలుసుకున్నా వాళ్ళ యొక్క ప్రయాసం ప్రభు నందు కాల నలాంటి నశించిపోయే పాపి కూడా రక్షించబడ్డు ఈరోజు నీ ప్రయాసం ప్రభు పట్ల ఉంటే ఎంతమంది రక్షించబడుతున్నారు ఎన్ని ఆత్మలు ప్రారులక రాజ్యంలోకి పోతున్నాయి ఎంత నువ్వు పాపాల నుంచి విడిపించగలుగుతున్నావు నీకు దేవుడు అనుకూలంగా అన్ని ఇచ్చిండు వాళ్ళు నడుచుకుంటా వెళ్ళారు పడవ ప్రయాణాలు చేసినారు ఎంతగానో దేశాలు దేశాలు తిరిగినారు మనం పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు మనకి బండిచ్చిండు ఉద్యోగం ఇచ్చిండు డబ్బులు ఇచ్చిండు అన్ని అంచండి వెళ్ళలేని స్థితికి దిగజారిపోయినాం అన్నట్టు ఇది దౌర్భాగ్యం కాదా నీకు ఏముంది రేపటి దినం ప్రభు నందు ప్రయాసం నువ్వు సంపాదించుకుంది తీసుకెళ్తావా చెప్పండి పోని అలా నువ్వు నీ గురించి ఎవరన్నా చెప్పగలుగుతారా పేదల గురించి చెప్పుకుంటున్నాం వాక్యంలో పౌల గురించి చెప్పుకుంటున్నాం వాక్యంలో ఎంతో మందిని ఆయన్ని అనుసరించి విశ్వాసాన్ని అనుసరించి ముందుకెళ్ళిన మన పైన ఉన్న నాయకుల గురించి చెప్పుకున్నాం నీకంటూ ఏముంది చెప్పండి మనం మనుషులు మెచ్చుకోవాలని కాదు కదా నీ విశ్వాసాన్ని బట్టి నీ జీవితాన్ని బట్టి నువ్వు కలిగి ఉన్న ప్రవర్తన బట్టి నీ ద్వారా అనేకులు మాదిరిగా ఉండి రావాలి కదా ఈ రోజు అలాంటి మాదిరి జీవితం మనం కలిగి ఉన్నామా చెప్పండి నువ్వు కలిగి ఉన్నావా చూడండి కాబట్టి చూడండి ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పది అని ప్రేమ కలిగి క్రీస్తు మీరు ఎలా ఉన్నారు చెడు వాసన కలిగి ఉన్నారు మనకు తెలుసు ఒక బస్సులోనో ఎక్కడికన్నా పోతే ఒక దుర్వాసన వస్తే వెంటనే ముక్కు మనం గొడ్డనో చెయ్యనో పెట్టేస్తాం అది పీల్చుకోవడానికి ఇష్టపడం ఎందుకు అది దుర్వాసన అది చెడు వాసన వెంటనే జాగ్రత్త పడుతున్నాం ఎక్కడ అనారోగ్యాలు వస్తాయేమో దాని కొరకు మనం ఎంత నీటుగా శుభ్రంగా ఉంటున్నాం ఈ విషయాల్లో జాగ్రత్త నువ్వు నీ రక్షణ పట్ల నువ్వు కలిగిన జీవితం పట్ల దేవుని పట్ల ఎందుకు జాగ్రత్త ఎందుకు దేవుడు మీరు దూరదృష్టి లేని వాళ్ళు గుడ్డి వాళ్ళంటే ఇదే ఈ లోకం పట్ల ఉండే వాటి పట్ల జాగ్రత్త పడిన నువ్వు ప్రభు పట్ల ప్రభు కొరకు సాక్షిగా జీవించడం పట్ల ఆయన చిత్తం పట్ల ఎందుకు జాగ్రత్త ఈ రోజన్నా అట్ట గ్రహిస్తే ఒక రోజు కూడా నువ్వు నిద్రపో ఎందుకంటే కన్నీళ్ళు విడిస్తూ ప్రార్థన చేస్తావు ఎంత తప్పు చేసినా అను ఈ గడిచిన కాలం అంతా ఎంత నిర్లక్ష్యం చేసినాను ప్రభ నా ద్వారా ఎంత నీ చిత్తము జరిగేది నేను అడ్డగించిన అనుప్రభ ఎన్ని ఆత్మలు నశించిపోయినాయి ప్రాభ నేను వెళ్ళుంటే నీ మాటకి లోబడి నేను వెళ్ళింటే ఎన్ని ఆత్మలు రక్షించబడే ప్రభ ఎంత పాపం చేసినాను ప్రభ అని నువ్వు అనుకుంటే నీ హృదయంలో నుంచి అలాంటి బాధ నీ కలిగి ఉంటే నీ కన్నీళ్లు దారాలంగా పోతాయన్నట్టు ఏదో కూర్చోవాలా వాళ్ళు పిలిస్తే పోవాలా వాళ్ళు ఇక్కడికి రావాలా లేదంటే ఇలా మనం కలుసుకొని చెప్పుకోవాలా అయిపోయింది అంతే మన పరిచర్య అదే కదా మనం నడుస్తున్న విధానం ఏమన్నా మారిందా మనలో ఏమన్నా మార్పు వచ్చిందా ఏం మారినావు నువ్వు ఇన్ని వాక్యాల ద్వారా ప్రభు మాట్లాడితే ఎక్కడ నీ జీవితం బాగుంది ఎక్కడ నీ సాక్ష్యం బాగుంది ఎక్కడ నీ హృదయ స్థితి బాగుంది ఈరోజు ప్రభు నీ హృదయంతో నీతోనే మాట్లాడుతున్నాడు నిన్ను నువ్వు ఒక్కసారన్నా ఆలోచించుకో మరలా నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో ఒకప్పుడు ప్రభు పట్ల నేను కలిగిన ఆసక్తి ఏమైంది ఈరోజు ఆ ఆసక్తి నాలో ఉందా ఒకప్పుడు ప్రభు పట్ల నేను జీవించిన రోషం కలిగిన జీవితం ఏమైంది ఈరోజు కలిగి ఉందా ఒకప్పుడు ప్రభు నిమితో ఎన్నో ధైర్యంగా నిలబడే విశ్వాసం నాకు ఈ రోజు ఎందుకు పిరిగివాడిని అవిశ్వాసినైనా నేను కాబట్టి చూడండి ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక నాలుగో అధ్యయనం పదిహేను వచనంలో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు యసుప్రభులాగా ఉండమని బైబుల్ బోధిస్తుంది మనం మనలాగానే ఉండిపోతున్నాం కదా పోని రక్షింపబడి రక్షణకు తగినట్టుగా కూడా ఉండలేకపోతున్నాం ఎంత దౌర్భాగ్యం ఎంత నిర్లక్ష్యం ఎంత సోమరితనం ఎంత అజాగ్రత్త వీటన్నిటికీ పరిణామం ఒక దినం నువ్వు ఎదుర్కోక తప్పదన్నట్టు అనుకుంటావేమో అయిపోయింది యథావిధిగా అయిపోయింది వీళ్ళని చనిపోతే చనిపోయినానంటే చనిపోయినా కూడా నీ ఆత్మ దేవుడు వదలడు అన్నట్టు అసలు ఆరంభం అక్కడే మొదలవుతుంది అన్నట్టు చూడండి కాబట్టి మనం బైబుల్ చెప్తుంది జీవగ్రంథం చెప్తుంది దేవుడు సెలవిస్తుండడు మీరు క్రీస్తు ఉండాలని చెప్తుంది క్రీస్తు ప్రేమ కలిగి నడుచుకోమని చెబుతుంది క్రీస్తును పోలి నడుచుకోమని చెప్తుంది దేవుడు ఎట్లా దీన కలిగిండో అలాంటి దీన వస్త్రము మిమ్మల్ని మీరు ధరించుకొని అలంకరించుకోమని చెప్తుంది దేవుని మనసును ధరించుకోమని ఇవి మంచి గుణాలు అన్నట్టు సద్గుణం అంటే సద్గుణశీలుడు కదా ఏసు ప్రభు కాబట్టి మనం అన్ని విషయములలో ఎదుగుదుము ఎదుగుతున్నామా రోజు రోజుకి పసిపిల్లల్లాగా మారిపోతున్నామా ఒకప్పుడు తిని బలమైన ఆహారం తినలేక మరలా పాలు దాగే స్థితికి వచ్చినామా ఏ స్థితికి వెళ్ళిపోతున్నావు నువ్వు ఏ స్థితిలో తయారవుతున్నావు ఒకప్పుడు బాగా వాక్యాన్ని ప్రకటించినవు ధైర్యంగా ఈరోజు వాక్యం చెప్పడం కూడా మనకి చేత కావట్లేదు ఎదిగినట్ట నువ్వు దిగజారిపోయినట్ట నీ స్థితి ఎదుగుతున్నట్ట ప్రభువులో దిగజారిపోతున్నట్ట ఒకప్పుడు దేవుని పట్ల రోషమితో ఎక్కడ అవకాశం వచ్చినా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చిన ఈ రోజు అవకాశం ఉండి వాక్యం చెప్పమన్నా చెప్పలేని స్థితికి నువ్వు ఎదిగినట్ట దిగజారినట్ట నీ స్థితి ఏమైంది నీ పరిస్థితి ఏమైంది ఎలా ఆలోచించుకోకపోతే మనం ఎలా మారగలుగుతాం ఎట్లా క్రీస్తు ఉండడానికి ప్రయాసపడతాం ఎట్లా అన్ని విషయంలో దేవుని పట్ల ఎదగలుగుతాం ఏ రోజన్నా అలా మనం మనం ఆలోచించుకుంటున్నాము కూర్చోవాలా ప్రార్థనలు చేసుకోవాలా ఆర్భాటంగా ఉత్సాహంగా దేవుని పాటలు పాడుకొని పోవాలంటే కాదు కదా క్రైస్తవ్యం అది కాదు కదా క్రీస్తుకు జీవించడం సాక్షిగా చూడండి క్రీస్తు వలె ఉండడానికి అన్ని విషయంలో ఎదగమన్నాడు దేవుడు అన్ని విషయంలో ఎదిగే వారి లాగా ఉన్నామా దినదదినము దినదినము దినదినము దిగజారిపోయి అనగారిపోయే స్థితికి మనం ఉంటున్నాము ఈరోజు నువ్వు కలిగిన స్థితి ఏ లెవెల్లో ఉందో ఈరోజు నువ్వు రాత్రి నిద్రపోకుండా ప్రభు సన్నిధిలో ప్రార్థించు నీకు చూపిస్తాడు దేవుడు నువ్వు నమ్మి విశ్వసించి ఈ కార్యం చేస్తే నీ స్థితి దేవుడు చూపిస్తాడు నా స్థితి దేవుడు చూపిస్తాడు మనందరి స్థితి దేవుడు చూపిస్తాడు అప్పటికీ కూడా నువ్వు మారకపోతే యేసు శాస్త్రుల పరిశీలన పట్ల ఏమన్నాడు చూడండి అలాగే ఎఫ్ఎస్ఎల్ కు రాసిన పత్రిక ఐదో అధ్యయం నాలుగో వచనంలో కృతజ్ఞత వచనమునే మీరు ఉచ్చరింపవాలను మంచి గుణం థ్యాంక్స్ చెప్పడం అన్నట్టు అది ఎవరైనా ఈ లోకంలో ఉన్న వాళ్ళు దేవుడు సహాయపడినా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకమన్న ఈ దినమంతా ఈ సమయమంతా నాకు నువ్వు తోడుగా ఉన్నావు ప్రభా అని దేవుడికి థ్యాంక్స్ చెప్పాల ప్రతి విషయంలో మన నోటిన కృతజ్ఞత వచనమునే ఉచ్చరించాలంట మంచి గుణం కలిగిన వాడు ఇలా ఉంటాడు అన్నట్టు అలాగే ఎఫ్ఎస్ఎల్ కు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో మనము ఒకరికొకరు అవయములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని అబద్ధాలు ఆడొద్దు యేసుప్రభు యదార్థవంతుడు ఆయనలో అబద్ధమే లేదు అబద్ధమునకు జనకుడు అపవాది చెప్పండి నువ్వు అబద్ధం స్థితికి ఉన్నావంటే మీ తండ్రి ఎవరో ఇక్కడే అర్థమైపోతుంది కాబట్టి మీరు అబద్ధం మాని ప్రతి తన పొరుగువాణితో సత్యమే మాట్లాడాల కష్టం వచ్చినా బాధ వచ్చినా వాడిని నొచ్చుకోపోయినా బైబుల్ అదే చెప్తుంది కదా ప్రేమ కలిగి సత్యము చెప్పుటకు అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండటకు ఎదగమన్నాడు కాబట్టి సత్యమే మాట్లాడాలి యేసుప్రభుని సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చుటకే వచ్చినానన్నాడు అలాగే ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక నాలుగులో ముప్పై ఒకని ఎడలా ఒకడు దయగలిగి అంటే సద్గుణం కలిగిన వారి గుణాలు అన్నట్టు నీవు ఒకరి ఒకరికి ఏం కలిగి ఉండాలంట దయ కలిగి కరుణా హృదయములై యేసుప్రభు కరుణా సంపన్నుడై ప్రేమ చేత మనల్ని రక్షించుకున్నాడంట చెప్పండి యేసుప్రభులో దయ దయగలిగిన దేవుడు కదా అనికరం కలిగిన దేవుడు కదా కృప కలిగిన దేవుడు కదా కరుణా సంపన్నుడు కదా దయా దాక్షిణ్యుడు అయిన ఆయనకుంది దయ కాబట్టి ఎంతటి పాపినైనా అలా పాపాలు ఒప్పుకొని ప్రాయ పొంది ఆయన యుద్ధకు వస్తే నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అంటాడు నా యుద్ధకు రాండి మీకు నేర్పిస్తాను అంటాడు రాగలిగే స్థితికి నువ్వు చూడండి కాబట్టి కరుణా హృదయులై క్రీస్తు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి ఇది కూడా మంచి గుణమే కదా యసుక్రీస్తు ప్రేమ నీలో ఉంటే ఆయన దయ నీలో ఉంటే ఆయన కరుణ నీలో ఉంటే ఆయన మన పాపముల చేత మన అపరాధముల చేత చచ్చిన వారిలాగా ఉంటే ఆయన ప్రేమ చేత రక్షించుకొని ఏమాత్రము యోగ్యునిగా లేని మనల్ని తన తన ద్వారా తండ్రితో ఐక్యపరిచండు తండ్రితో మనల్ని సమాధాన పరిచండు ఆయన ఉగ్రతనిచ్చి చూడండి మన పాపాలు యసుక్రీస్తు ప్రభు సిలువలో క్షమించండి వీళ్ళు ఏం చేయించున్నారో ప్రభు వీళ్ళు ఎరుగురు అన్నాడు వాళ్ళు చేస్తున్నారు ఆయనని భయంకరంగా హింసిస్తున్నారు భయంకరంగా ఆయనని అపకాసిస్తున్నారు భయంకరంగా ఏసుక్రీస్తు ప్రభుని తండ్రిని హేళం చేస్తున్నారు ఆయన దైవత్వాన్ని అంటున్నారు ఎంత రోషం కలిగిన దేవుడు ఆయన తండ్రి స్థానంలో ఉన్నప్పుడు కానీ కుమారుడి స్థానంలో ఎంత ప్రేమ చూపిస్తాడు కాబట్టి వాళ్ళు గుడ్డివారు దూరదృష్టి లేని వాళ్ళు కాబట్టే వీళ్ళ అపరాధములు వీళ్ళ పాపములు క్షమించు ప్రభు అని ఆయన ప్రాధేయపడ్డాడు తండ్రితోటి మనం కూడా అంతే కదా క్రీస్తుని పోలి నడుచుకుంటే మంచి గుణాల నీలో ఉంటే క్షమించాలి కదా వాడు ఎంతటి పాపైనా కానీ వాడిని నేమైనా అన్ని ఈరోజు మన దౌర్భాగ్యం ఏందో అంటే వాక్యాల కూడా మనుషులు నొచ్చుకొని హృదయంలో ద్వేషం నింపుకుంటున్నారు పాము కానీ తన నోటిలో సర్పం విషం ఎట్ట మనుషుల హృదయ స్థితి అంత విషంలాగా తయారైపోయింది అది కక్కేలాగా ఉంది ఏది సూర్యుని ధరించిన స్త్రీ పట్ల ఈరోజు మనుషులు కూడా అట్లా ఉంటే ఎట్లా చెప్పేవాడు నీకు కఠినమైతే నీకు నొచ్చుకునే స్థితికి నువ్వు వచ్చినావంటే నీ స్థితి అదే కదా అదే కదా రుజువు అదే కదా సాక్ష్యం ఈ మాట సత్యమే కదా నువ్వు నొచ్చుకున్నావంటే వాక్యం పట్ల నీ జీవితం అట్లా ఉందన్నట్టు నీకు బాధ కలిగిందంటే నీ జీవితం అట్లా ఉందన్నట్టు నువ్వు నొచ్చుకోవాలని నువ్వు బాధపడాలని నీ స్థితి ఏందో నువ్వు ఆలోచన చేయాలని ప్రభు కఠినంగా మాట్లాడతాడు కానీ నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే ఏం పోగొట్టుకుంటావో నీకు తెలుసు కదా చూడండి క్షమించలేని హృదయాలు కలిగి ఉన్నారు చెప్పేవాడిని చూసి ద్వేషించే వాళ్ళున్నారు వాడిని దూరం పెట్టేవాళ్ళు ఉన్నారు నీకు నాకు ఒక సత్యం తెలియాల అలా చెప్పే వాళ్ళు ఉంటే నువ్వు బాగుపడతావు లేకపోతే నువ్వు అబద్ధంలో ఉన్నవాడి నీ యొక్క నిజం చెప్పకుండా ఏవి చెప్పేవాడు అంతా అబద్ధిపులే నీ స్థితి చూపించకుండా చూడండి కాబట్టి దేవుడు ఎట్లా మనల్ని క్షమించిండో మనం కూడా ఎదుటి క్షమించే వారిలాగా ఉండాలా ఎందుకు ఈ మాట దయగలిగి కరుణా హృదయాలంటే యశుప్రభు క్షమించండు కదా కరుణా సంపన్నుడు మనల్ని ఎట్లా రక్షించుకున్నాడు మన పాపాలు క్షమించడానికి సిద్ధ కలిగినాడు కాబట్టి తండ్రితో మనల్ని ఐక్యపరిచండు తండ్రితో మనల్ని సంధి చేసిండు ఆయన ఆయన మరణం ద్వారా ఆయన శిల్వ త్యాగం ద్వారా అది నమ్మి విశ్వసించడం ద్వారా నువ్వు రక్షింపబడడం ద్వారా ఏసు క్రీస్తు నామంలో బాప్తీస్తం పొందితేనే నువ్వు రక్షింపబడతావన్నట్టు చూడు అలాగే రోమిలకు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం తొమ్మిదో వచనంలో మీ ప్రేమ బాగా అర్థం చేసుకోండి ప్రేమ లేని మనుషులు ఉండరు కదా ఎట్లా ఉండాలంట నిష్కపటమై ఉండవాలి నేను చెప్పే మాటలు కఠినంగా ఉండి నువ్వు ద్వేషమంతా నింపుకొని నా ఎదుట మంచివాడి మాట్లాడితే నీ ప్రేమ ఎలాంటిది కపటము చూసి నరహత్య జరిగించేలాగా ఉంటది నన్ను ద్వేషిస్తూ నన్ను చంపేస్తున్నావు తన సహోదరుని చూసి ద్వేషించివాడు ఎవడు నరహంతకుడు ఏ నరహంతకుని ఎందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురుగదన్నాడు అంటే నాలో ద్వేషం ఉంటే ఆ వ్యక్తి పట్ల ఆ వాక్యాన్ని బోధించిన ఆ సేవకుడు పట్ల అది ఢిల్లీ బ్రదర్ కావచ్చు ఇంకొక బ్రదర్ కావచ్చు ఇంకొక సిస్టర్ కావచ్చు వాళ్ళెవరైనా కానీ నువ్వు వాళ్ళ పట్ల ద్వేషంతో ఉండి వాళ్ళ మీద కోపంతో ఉండి వాళ్ళ పట్ల నీ హృదయంలో దురాలోచనలు నువ్వు కలిగి ఉండి నీ ఎదుట కనబడినప్పుడు నువ్వు ప్రేమగా మాట్లాడితే ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ క్రీస్తు ప్రేమ క్రీస్తు ప్రేమ నిష్కపటంలాగా ఉంటది కానీ నీ ప్రేమ కపటముతో ఉంటదన్నట్టు చెప్పండి ఇలాంటి జీవితం కలిగి ఉన్నవారు మనలో లేరా కాబట్టి మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవాలను చెడ్డదానిని అసహించుకొని మంచి హత్తుకొని ఉండాల మంచి గుణం కలిగిన ఉంటారు కపటం చూపి ప్రేమ చూపించరు వాడి మీద నీ కుల్లే వాడి పట్ల నీకు వ్యసనమే వాడి పట్ల నీకు అసూయే వాడంటే నీకు పడదు ద్వేషమే కానీ వాడి ఎదుట మంచిగా మాట్లాడతారు చూడండి అలాగే రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పదో వచనంలో సహోదర ప్రేమ విషయంలో ఒకని ఎందో ఒకడు అనురాగము గలవారే ఏముండాలంట అనురాగం నీ ప్రేమ ఎట్లా ఉండాలా అనురాగము లాగా ఉండాలా విషయంలో ఒకని ఒకడు గొప్పగా ఎంచుకోవాలా చెప్పండి వాడిని చూసి వ్యసన పడి పడితే వాడిని గొప్పగా ఎట్లా ఎంచుతో నీ హృదయం ఒప్పుకుంటుందా బైబిల్ ఏం చెప్తుంది దేవుడు ఏం చెబుతాడు వాడు ఎవడైనా కానీ చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ నీకన్నా చిన్నవాడైతే లేదా నీ కళ్ళ ముందు రక్షింపబడిన వాడైతే చెబితే నీకు కష్టమే స్వీకరించడం కానీ క్రీస్ ఇష్టం కదా ఆయన ఇష్టం కదా ఎవరిని ఎలా ఆయన పని పాత్రలుగా మార్చుకొని వాడుకోగలడు అది దేవుని ఇష్టం అది ఆయన స్వాధీనంలో ఉంది ఆయన ఇష్టంలో ఉంది ఆయన ద్వారా ఏదైనా సమస్తము చేయగలని అన్నాడు దేవుడు నన్ను బలపరచువాని సమస్తం చేయగలను అన్నాడు కాబట్టి సమస్తం చేయగలిగేవాడు నీ కళ్ళ ముందున్న వ్యక్తి కాదు నీ కళ్ళ ముందు రక్షింపబడి ఉన్న కాదు నీ కళ్ళ ముందునే ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు వచ్చిన వాడు సమస్తము జరిగిస్తున్నవాడు ప్రభు అయినా ఏసు క్రీస్తు అన్నట్టు ఆయననే ఆయనని చూడు అందుకు ఆత్మల వివేచన అన్నది మనకు చాలా అవసరం అన్నట్టు చూడండి ఒకని ఎందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకని ఒకడు గొప్పగా ఎంచుకొనిడి ప్రమాపత్రికలో పన్నెండు పద్నాలుగులో మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి దీవించుడు గాని శపించవద్దు కాబట్టి నిన్ను హింసించే వాళ్ళు ఎవరైనా కానీ నువ్వు వాళ్ళ పాపాలు క్షమిస్తే అదే వాళ్ళకు దీవెనన్నట్టు వాళ్ళ పాపాలు ప్రభు సన్నిధిలో నువ్వు ఒప్పుకుంటే అదే వాళ్ళకి దీవిని అన్నట్టు కాబట్టి హింసించే వాళ్ళు ఎవరైనా దీవించమంటే దేవుడు చెప్పండి ఈ దేవుడు ఈ లోకంలో ఎవరైనా ఆ రీతిగా ఉన్నారా ఇంకా ఏసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అది సత్యం సత్యవాక్యమును గురించి సరిగా ఉపదేశించు వానిగా నువ్వు సరిగా ఉపదేశించేవాడు ఏసు ఎలాంటి దేవుడు అని మనుషులకి ఆయన ప్రేమ ఆయన కలిగిన గుణాలు ఆయనని నువ్వు పరిస్తే ఆయనని చూపిస్తే ఎలాంటి వాడైనా ఆయన తట్టు తిరగలడన్నట్టు కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఆయనని చూపించకుండా మనుషులను చూపించుకుంటున్నాం వాళ్ళ ఉనికిని చూపించుకుంటున్నాం మోసగాలు వీళ్ళు వంచకులు క్రీస్తు విరోధులు అన్నట్టు వీళ్ళంతా మండుతున్న అగ్నిగొండంలో పాలు ఆ రీతిగా ఉన్నవాళ్ళు చూడండి అలాగే రోమయ్య పత్రిక పన్నెండు అధ్యాయం పద్దెనిమిదో వచనంలో సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు చెప్పండి వాక్యం చెప్పేవాడు నీ పట్ల కఠినంగా ఉంటే ద్వేషిస్తున్నావు తప్ప ఎక్కడ వాడితో సమాధాన పడుతున్నా అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఇది క్రియ దేవునికి అనుకూలమైనదా అనుకూలం కానిదా అందుకు వ్యర్థుడా క్రియలు విశ్వాసము నిష్ఫులమైనదని గోరుచున్నావా అలాగే ప్రాణం లేని శరీరం ఎలాగో క్రియలు విశ్వాసం మృతం చెప్పండి దేవుడేమో సమస్త మనుషులు చెప్పండి ఒక క్రైస్తవులని చెప్పలేదు కదా ఈరోజు నీ భార్య భర్తల మధ్య సమాధాన పడరు తల్లిదండ్రుల బిడ్డల పట్ల సమాధాన పడరు ఇరుగు వాళ్ళ పట్ల సమాధానం పోని మేము దేవుని సేవకులము యోగ్యులము కాబట్టే కదా బైబుల్ పట్టుకొని ఆయన ఎదుట నిలబడి చెప్పగలుగుతున్నామని చెప్పి గర్వించే వాళ్ళైనా కానీ ఇళ్ళన్నా సహోదరుల ప్రేమ కలిగి ఒకడు ఎందు ఒకడు అనురాగం కలిగి ఒకరిని ఒకడు గొప్పగా చేసుకొని ఆ రీతిగా జీవిస్తున్నారు ఏ సేవకుడికి ఏ సేవకుడికి పడతుంది ఎక్కడ సమాధాన పడుతున్నారు చెప్పండి వాక్యాన్ని ప్రకటిస్తున్నారు అందుకు శాస్త్రులు పరిచయాలు వాళ్ళు ధర్మశాస్త్రం మీద కూర్చుండే వాళ్ళ కానీ చేయని వారు అన్నాడు ఏ సుప్ర చెప్పండి చెప్పేవారుమా చేసేవాళ్ళమా ఈరోజు నువ్వు స్థితి ఎలా ఉందో చూసుకోమంటున్నాడు దేవుడు నా స్థితి ఎలా ఉంటుందో నన్ను కూడా చూసుకోమంటున్నాడు మాట్లాడే దేవుడు నిలబడితే ఆయన ఆత్మస్వరూపన దేవుడు ఆయన ఆత్మలో ఉండి ఎవరితో అయినా మాట్లాడగలడు అది ఆయన ఇష్టం అన్నట్టు కాకపోతే నికు తీయగా అనిపించకపోవచ్చు నీ చెవులకి అది మధురాను మధురంగా నీకు ఈ మాటలు అనిపించకపోవచ్చు నీ కొంచెం ఇబ్బందికరంగానే ఉండొచ్చు ఈ వాక్యం నీ కఠినంగానే అనిపించవచ్చు కానీ ఈ వాక్యం కానీ ఈ వాక్యం విని గ్రహించుకొని ఒకవేళ వీటిలో ఏ స్థితిలో నువ్వు దేవుని తట్టు తిరిగి నువ్వు సరి నీ జీతంలో గొప్ప వెలుగన్నట్టు కాబట్టి దేవుడేమో సమస్త మనుషులతో సమాధానంగా ఉన్నామంటున్నాడు ఈరోజు మనం ఎంత మట్టికి ఎవరితో సమాధానం కలిగి ఉండగలుగుతాం చూడండి నీ శత్రువు ఆకలి గుని ఉంటే అతనికి భోజనం పెట్టమన్నట్టు దప్పిక గుని ఉంటే దాహం ఇమ్మంటుండు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించమంటుడు నువ్వు మేలు చేయాల యేసుప్రభు మన పట్ల చేసింది మేలే ఆ మేలు అనేకుల పట్ల నువ్వు చేసినప్పుడే నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించినట్టు అన్నట్టు నువ్వు మేలు చేయాల నువ్వు సఖ్యమైతే అందరితో సమాధానం ఉండాలి నిన్ను హింసించే వాడైనా నువ్వు శపించొద్దు మీ శత్రువైన వాడికి ఆకలి పెట్టే దేన మనసు యేసు ప్రభుకుందా దేన మనసు మీకుందా రోజు ఈ రోజు అన్నది ప్రశ్నించుకోవాలన్నట్టు కాబట్టి వీటిలో ఏమిట్లో మనం లేమన్నది చూడాలా చూడండి కాబట్టి ఇక్కడ చూస్తే చాలా పెద్ద వాక్యం పేదలు రాసిన మొదటి పత్రికలో కాబట్టి మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త వలవరాయి సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును కాబట్టి సమయం సద్వినియోగం చేసుకోమన్నాడు దేవుడు ఆయన చిత్తం మీద పూర్ణంగా గ్రహించమన్నాడు నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు అన్నాడు దేవుడు చెప్పు నశించిపోయే ఎవరు సొంత పోగొట్టుకునేవాళ్ళు పిలుపుని ఏర్పాటు నిశ్చయం చేసుకునే ఈ వాక్యానుసారంగా విని గ్రహించుకోకుండా పుట్టి విని ఉండి వెళ్ళిపోయేవాళ్ళు వీళ్ళు జ్ఞానం లేని వాళ్ళు కదా బుద్ధిహీనులు అన్నట్టు బుద్ధి ఉన్నవాడు విని గ్రహించుకొని తన జీవితాన్ని తనను మార్చుకుంటాడు ప్రముఖ ప్రభుకి సమర్పించుకుంటాడు అతను జ్ఞానం కలిగిన బుద్ధిమంతుడు అలా లేని అజ్ఞానులు అవివేకులు బుద్ధిహీనులు అన్నట్టు కాబట్టి జ్ఞానమునందు ఆశా నిగ్రహం అంటే శరీరేచ్చలు శరీర సంబంధమైన ఆశలు చిన్న చిన్న అలవాట్లకు లోబడడం బానిస్తా అవడం వాటి నుంచి విడుదల పొందకపోవడం కానీ వాక్యాన్ని కూడా ప్రకటించడము ఎంతమంది చేస్తున్నాం ఇవి నిజాలు కదా ఇవేవి అబద్ధాలు కాదు కదా కానీ ఈరోజు లోకంలో ఇవి ప్రకటించబడతలేదు కాబట్టి అద్దం ముందు చూసుకోలేకపోతున్నారు అద్దం ఉంటే చూసుకుంటారు అద్దం కూడా చెప్పేవాడే కదా ఇవి చెప్పాలా ఈరోజు ఎవరు చెప్పగలుగుతున్నాడు ఎవరు ఆ రీతిగా ప్రభు పట్ల మనుషులు ఉన్న స్థితిగతులను చూపించగలుగుతున్నారు కాబట్టి చూడండి జ్ఞానం అందు ఆశా నిగ్రహం కాబట్టి మీ శరీర పట్ల శరీర కార్యాల పట్ల ఆలోచనల పట్ల కంట్రోల్లో ఉండాలని చెప్తుంది తర్వాత ఆశా నిగ్రహం సహనం ఉండాలి యేసుప్రభు చూపించుండే కదా ఆ కలవరి సెలవులో సహనాన్ని నిందించే వాళ్ళు ఉంటారు హింసించే వాళ్ళు ఉంటారు మీ మీద అబద్దప్ప మాటలు చెప్పి పలికే వాళ్ళు ఉంటారు సంతోషించుడి అన్నాడు పరలోకం అందు ఫలం అధికం అధికంగా ఫలం కలగాల కాబట్టి నిందిస్తారు నేను తప్పుబడతారు తిడతారు వాక్యం చెప్తే కఠినపరుచుకుంటారు ఇక రెండోసారి నిన్ను పిలవరు రెండోసారి మీకు అవకాశం ఉండదు ఎంతగానో వాక్యం విన్న కానించి వాళ్ళ హృదయంలో చెడుతనంతో ద్వేషంతో నిన్ను ద్వేషిస్తూనే ఉంటారు ప్రతి క్షణం నిన్ను చంపేస్తున్నారు కత్తితో అలా కనిపించకపోవచ్చు వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధం ఆ ద్వేషం ఆయుధం అన్నట్టు నేను చంపేస్తూనే ఉంటారు అంటే దినదినం ఆయన నిమిత్తం నువ్వు చనిపోతూనే ఈ మనుషులు ఈ లోకంలో ఉన్న వాళ్ళు మనల్ని ద్వేషిస్తుంటారు ఎందుకంటే వాళ్ళకి అనుకూలమైన బోధ చెప్పలేదు కాబట్టి వాళ్ళ చెవులు దురద చెవులు కలిగిన ఉన్నాయి కాబట్టి సత్యానికి చెవి యొక్క కల్పన కథల వైపు మళ్ళినారు కాబట్టి వాళ్ళ స్థితిగతులు వాళ్ళు కలిగి ఉన్న స్థితిని చూపిస్తే ఓర్చుకోలేకపోతున్నారు కాబట్టి నీ పట్ల మాట్లాడతారు కానీ నువ్వు నేనేం చేయాలా సహనం చూపించాలా వీరేమి చేయించున్నారో ప్రభావ వీళ్ళు ఎరుగురు గనక వీళ్ళని క్షమించమని మన పని మనం చేసుకోవాలన్నట్టు చూడండి ఆశా సహనము సహనము భక్తిని భక్తి ఎందు సహోదర అదే ఒకని ఏడలో ఒకడు దయగలిగి కరుణారృదయలై ఒకరిని ఒకరిని గొప్పగా ఎంచుకోవడము ఒకరి పట్ల ఒకడు అనురాగం కలిగి ఉండడం ఆప్యాయత కలిగి ఉండడం ఇవన్నట్టు సహోదర ప్రేమ అంటే సహోదర ప్రేమ దయను కాబట్టి ఒకరి కష్టాల్లో ఒకరు ఒకరి ఆపదల్లో ఒకరు చేయగలిగినంత సహాయకులుగా ఉండి చేసుకోవడం అన్నట్టు కాబట్టి ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్తున్నాము కన్క్లూజన్ రెండో పేతులు రాసిన పత్రిక రెండో పత్రిక ఒకట్లో ఎనిమిది ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల కాబట్టి ఈ వాక్యాలన్నీ మనం కలిగి మనలో విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను ఈ మాట ఎందుకు అంత కఠినంగా చెప్తుంది బైబుల్ సోమరులు ఇవి మరిచిపోయిన వాళ్ళు అన్నట్టు ఇవి ప్రభుకి మాదిరిగా ఉండి జీవించే గుణాలన్నట్టు సోమరులైనను నిష్పలులైనను కాకుండా ఎందుకు నిష్ఫలం అంటే వ్యర్థుడా అన్నాడు యాకోబ్రాసిన పత్రికలో మనం చూస్తే వ్యర్థుడ క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకోన గోరచున్నావా ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతము అలాగే నీ క్రియలు లేని విశ్వాసము మృతం అందుకు సోమరులైనను నిష్ల నిష్పులైనను కాకుండా చేయం నిమ్మితం ఎందుకు బైబిల్లో చెప్పబడుతుందంటే కారణం అదన్నట్టు కాకుండా చేయను ఇవి ఎవనికి లేకపోవును వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి బృడ్డివాడు దూరదృష్టివాడు అంటే యువ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు ఎందుకు గుడ్డితనం కలిగజేసిందంటే కనిపించదు ఇవన్నీ ఏం కనిపిస్తుందంటే నేను సేవకుణ్ణి కాబట్టి ప్రార్థనలో ఉన్నాను అనుకూలంగా ఉన్నప్పుడు నా పరిస్థితులు నాకు సానుకూలంగా ఉన్నప్పుడు ఏదో ఒక స్థలంలో తెలిసిన వాళ్ళు చెప్తారు కాబట్టి పోయి చేసుకొని మళ్ళీ యథావిధిగా నా జీవితాన్ని నేను కొనసాగించుకోవడం అంతే తప్ప నా క్రియలు ఎలా ఉన్నాయి నా గుణాలు ఎలా ఉన్నాయి నా ప్రవర్తన ఎట్లా ఉంది దేవుని పట్ల నా జీవితం ఎట్లా ఉంది దేవుని పట్ల నేను కలిగిన ఆసక్తి ఎట్లా ఉంది ఇవేవి దేవుని పట్ల నేను ఎలా నడుచుకునే విధానం ఇవేవి చూసుకోరు అన్నట్టు చూసుకునేది ఒకటే ఆదివారం చర్చలో కనపడాలా ఉదయాన్ని లేస్తే ప్రార్థన చేసుకొని పోవాలా తర్వాత నేను క్రైస్తవుని చెప్పుకోవాలా అంతే తప్ప ఇవి చూసుకోరు అన్నట్టు ఇవి చూసుకుంటే ఈరోజు క్రైస్తవం బాగానే వెలుగుతుంది కదా మీరు లోకానికి వెలుగు అన్నాడు క్రైస్తవులు రక్షింపబడిన వాళ్ళు ఎక్కడున్నారు వెలుగు సంబంధుల వెలుగు సంబంధుల వల్ల దానికి ఒక ప్రతి కదా మంచితనము సత్యము నీతి దాంట్లో కనపడుతున్నాయి చెప్పండి దేవుని నీతి ఉంటే ఆయన క్షమించండు దేవుని నీతి నిఘులు ఉంటే ఆయన గొప్పగా ఎంచుకోమన్నాడు అందరితో సమాధానం ఉన్నామన్నాడు ఎన్నో చెప్పిండు కదా సత్యం అన్నాడు అలాగే మంచి మంచితనం అన్నాడు కాబట్టి ఇవి ఎవనికి లేకపోవను వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి వృద్ధివాడును దూరదృష్టి లేని అందువలన సహోదరులారా తర్వాత అంటున్నాడు అందువలన అంటున్నాడు పైనంతా వివరంగా చెప్పి చివరికి చెప్తున్నాడు మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయం చేసుకోమని పైన చాలా మాటలు చెప్పిండు కదా అవి ఎవరు చెప్పరు క్రైస్తవులు వాటి గురించి అంత దెప్తుగా వివరణ కూడా ఎవరు చెప్పరు అన్నట్టు ఆ సద్గుణం అంటే ఏంది ఆ పూర్ణ జాగ్రత్త కలిగి ఉండడం అంటే ఏంది ఆ సహనం అంటే ఏంది ఆ సహోదర ప్రేమ అంటే ఏంది ఆ భక్తి అంటే ఏంది ఏంది దేవునికి అనుకూలమైన భక్తి పాటలు పాడుకునేది కాదు కదా ఎదవరాళ్ళను దిక్కు పిల్లలను అనాథలను వాళ్ళ వాళ్ళ ఆయన దృష్టికి నిష్కలంకమైన భక్తి అని దేవుడు చూడండి కాబట్టి పిలుపును ఏర్పాటు నిత్యం చేసుకునేటకు మరీ జాగ్రత్త పడమంట మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడు తొట్టలు అంటే పాపం చేయు పడిపోవంట అలాగున ఎప్పుడు ఎప్పుడైతే నీ పిలుపు నుండి నిత్యం చేసుకొని జాగ్రత్త పడి క్రియలు చేసిన తర్వాత మన ప్రభువును రక్షకుడునైనా ఏసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము నీకు సమృద్ధిగా ఉంటుంది అంటే కొద్దు డౌట్ ఉండదు ఇంకా కాబట్టి మనం ఎలా ఉన్నామో చూసుకోవాలా పరిశుద్ధుడా తండ్రి ప్రేమ కృప కనికిరం గల దేవ నీకు వందన లేస్యా తండ్రి అవును ప్రభ ఈ లోకంలో ఎవరు మా కొరకు ప్రయాసపడలేదు ఈ లోకంలో ఎవరు మా గురించి ఆలోచించలేదు జగత్తి పునాది వేగబడకం మునిపే ఇంతలా నీలా మా పట్ల ఎవరు ఆలోచించలేదు కాబట్టి నువ్వు కరుణా సంపన్నుడివై ప్రేమ స్వరూపి కాబట్టి నశించిపోతున్న మమ్మల్ని మా ఆత్మలు ఆ నరకంలో ఆ నిత్య నరకంలో వేదన పడుతూ అక్కడ అతి భయంకరమైన శ్రమ శిక్ష అగ్ని ఆరదు పురుగు చావదు అక్కడ ఏడుపును పండ్లు కోరుకుంటే అంత భయంకరమైన శిక్ష ఈ లోకంలో ఎవరు మనుషులు చూడలేరు ఎందుకంటే మనుషులందరూ నీ దృష్టికి దూరదృష్టి లేని వాళ్ళు గుడ్డివారు అయినారు కాబట్టే నువ్వు అక్కడివే నశించిపోతున్నా మమ్మల్ని చూడగలిగినావు ప్రభ స్థితిని చూడగలిగినావు మేము పడే బాధను చూడగలిగినావు కాబట్టి లోకరక్షకుడుగా ప్రభ మా పాపముల నిమిత్తమే ఈ లోకానికి వచ్చినాం మమ్మల్ని రక్షించుకున్నాం మమ్మల్ని విమోచించినావు నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని ముద్రించుకున్నాం ఈ గొప్ప ధన్యత ఈ భాగ్యము ఈ యోగ్యత లోకంలో ఎవరు మాకు అనుగ్రహించరు కేవలం ఏసుక్రీస్తు లోకరక్షకుడని ఆయన ద్వారానే మా పాపములకు అపరాధములకు క్షమాపణ ఆయన ద్వారానే పరలోక రాజ్యానికి మార్గమని అని నమ్మి విశ్వసించడం ద్వారా ఈ సువార్త ద్వారా మేము ఈ రోజు ఈ యొక్క భాగ్యము యోగ్యత పొందుకోగలిగినాం ప్రభ నీ కృప ద్వారా రక్షించబడి ఇది కేవలం నువ్వు మా పట్ల చూపి అలా రక్షింపబడిన మేము అన్నది ఈ వాక్యాలన్నీ మాతో మాట్లాడినావు ప్రభ ఇట్టి క్రియల్లో ప్రభ ఏ క్రియ నీకు చేయకుండా కనపరుచుంటే నన్ను క్షమించండి అతిక్రమంలో క్షమించండి క్షమించండి పిలుపుని చేసుకుని మరీ జాగ్రత్త పడాలా మీరు మాట్లాడిన మాటలు లోబడాల అదే విధేయత అంటే అదే నీ పట్ల భయము భక్తి కలిగిన జీవితం అంటే ప్రభా అలా నీకు లోబడి నీ విధేయత కలిగి ప్రకారంగా నీ జీవించాలి ఎలాంటి మార్పు ఉండదు మనలో ఎలాంటి చలనం రామం లేని శరీరం లాగా మేము కాబట్టి వాక్యం మనలోకి వెళ్తే మాలో జీవం వస్తుంది మా జీవితాల్లో చలనం వస్తుంది మాలో మార్పు వస్తుంది మాలో మారు మనసు మాలో ప్రాయచిత్తం వస్తుంది ఆ రీతిగా మీకు హనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో ఉన్న మన అందరికీ మన కుటుంబ సభ్యులందరికీ ఎవరి గురించి అయితే నిత్యము మనం ఆయన సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్న ఆ ప్రతి ఒక్క అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి ఆ భయంకరమైన సమస్యల్లో ఉన్న ఆ కుటుంబాలకి అలాగే ఎక్కడైతే దేవుని దగ్గర దాడులు జరుగుతున్నాయో వాళ్ళందరికీ మనందరికీ ఆయన కృప కనికరము సమాధానము సదాకాలము మనందరికీ తోడయ్యుండి నడిపించను కాక ఆమె ప్రైజ్లాడు కందరి